ప్రార్థన చేస్తాం పరశుధర వేవా మీకు వదనాలి నైనా రవ్వా మీ కృపలో మరోసారి మమ్మల్ని అందరిని జ్ఞాపకం చేసుకుని ఈ ప్రాంతానికి మిమ్మల్ని స్తించలాగిన నడిపించినందుకు మీకు ఎంతో వదనాలు ప్రభావా ప్రతి క్షణం మీరే మమ్మల్ని కాచి కాపాడుతున్నారు నైనా దాన్ని బట్టి మీకెంతో వదనాలు ప్రభావా ప్రతి రాకపోకలలో మీరే మాకు సాయకులు కూడా మీ దూతల కాపుల దయచేసి నడిపించినారు మాకు ప్రొటెక్షన్ అను గురించి నడిపించినారు బట్టి మీకు ఎంతో వదనాలు ప్రభావా యినా ఆ యొక్క బుర్రల తీర్పు అన్న అంశం మేము సారాంశ రూపకంగా ధ్యానిస్తున్నాం మీరే మాకు సహాయకలు కూడా నడిపిస్తుంది మీకు వదనాలు తండ్రి అందులో నీ సత్యాన్ని గ్రహించాలా అవి తన మళ్ళీ జ్ఞాపకం చేసుకునిలాగినా మా యొక్క హృదయల మీద రాసుకోవాలా ప్రభావ్వాటిని ఎన్నడికి మేము మర్చిపోకుండా ఓ ప్రభు వాటిని నెమరు వేసుకోవాలి నాయన మరి విశేషంగా అనేకలకు మేము ప్రకటించాలా ప్రభావ అవును ప్రభా మీరు సర్వలోకానికి వెళ్లి తువార్త ప్రకటించమన్నారు నాని అందరినీ శిష్యులుగా చేయమన్నారు ప్రభావ కానీ అందరిని శిష్యులుగా చేయకపోతే తన మళ్ళీ ఆజ్ఞని చిరసవరించినట్లు కాదు ప్రవ్వా దాన్ని తిరస్కరించినట్లే గాని అవును ప్రవ్వా కాబట్టి మేము ఆయక సత్యని సత్యాన్ని గ్రహించలాగానే సహాయపడండి తల్లి ప్రతి ఒక్కరికి ఇది ప్రకటించాలా ప్రతి ఒక్కరిని మేము శిష్యులుగా మార్చుకోవాలా ప్రవా అటువంటి సేవ మీరు మాకు అనేక ప్రాంతాలపై వీటిని మేము ప్రకటించాలా ప్రభావ మీ యొక్క పరిశుధాత్మక కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం అవును ప్రభావ వెనువెంట సూచక్రియలు జరిగినాయి ప్రవ్వా అవును ప్రభావ మీ యొక్క వాక్యం బయలుదేరంగానే ప్రవ్వా సూచక్రియలు జరిగినాయి ప్రవ్వా ఆ రీతిగా జరిపించమని ప్రార్థిస్తున్నాం ఆటంకంగా ఉన్న ప్రతి చీకటి దురాత్మ అంధకార మంత్రశక్తులను ఏ సుక్రిస్ అన్న పాత్ర బంధించండి ప్రవ్వాన్ని స్వస్థపరచండి ప్రవ్వా దేశంలో ఉన్న అలజడిని తనమల్ని నిర్మూలన చేయండి ప్రవా సమాధానం అనుగ్రహించండి ప్రవ్వా ఆయన తన ఎక్కడ చూసినా ప్రవ్వా గందరగోళమే ప్రవ్వా ఎక్కడ చూసినా గలిబిలి ఉంది ప్రవా ప్రపంచం ఆ రీతిగా ఉంది ప్రవ్వా అవునైనా ఈ యొక్క నెలలో తనమని అనేకమైన తన సమస్యలు చూడబోతున్నాం తండ్రి అనేకమైన గలిబిలు చూడబోతున్నాం ప్రభా ఈ నెలలో అవును ప్రభావ మళ్ళీ మీరే సాయకులుగా ఉండండి ప్రవా ఎటువంటి అవాంఛనీయమైన క్రియలు జరగకుండా మా దేశంలో శాంతి సమాధానం నెలకొల్పమని ప్రార్థిస్తాం తండ్రి అవును ప్రభా ఇక తన మళ్ళీ మతపరమైన తన మళ్ళీ మత కలోలాలు జరుగుతుండగా ప్రభా వాటిని అరికట్టమని ప్రార్థిస్తాం తండ్రి సమాధాన పరచమని ప్రార్థిస్తాం తండ్రి మనుషులందరూ మీ అందరు మీ చెంతకు నడిపించమని ప్రార్థిస్తాం మీరే సర్వస్వం మీలోనే సత్యం ఉంది అది అందరు గ్రహించలాగా మీ తట్టు ఆకర్షించుకోమని ప్రార్థిస్తాం ప్రభా అవును ప్రభా వాక్యం చెప్పే బాధ్యత మాదినైనా కని ఆకర్షించుకునే బాధ్యత మీదే ప్రవ్వాటి మీరే వాళ్ళని రక్షించుకోమని ప్రార్థిస్తాం ప్ర మీరు రక్షించుకోకపోతే అందరు నశించుకోతారు ప్రభావ ఎవరు కూడా మీకు ఇష్టం లేదు కాబట్టి నేను అవునైనా అటువంటి ప్రేరేపణ మాకందరికి అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క వాక్యం నీ ప్రకటిస్తుండగా ప్రభ్వా మా యొక్క ఆత్మీయ నేత్రాలను విప్పమని ప్రార్థిస్తాం అందులో సత్యాన్ని గ్రహించలాగా మా యొక్క మనసులైన పరిపరి విధాలు పోనీయకుండా కాపాడమని ప్రార్థిస్తాం ప్రవ్వా మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షి నిలబెట్టుకోమని యేసు క్రీస్తు పరిషత్ నామం తండ్రి ఆమెన్ హలెయ ఈ రోజు నవంబర్ నాలుగవ తారీఖు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము బూరల తీర్పు అన్న అంశం ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ లాస్ట్ డిసెంబర్ లో స్టార్ట్ చేసినాము ఆల్మోస్ట్ ఈ డిసెంబర్కి అది ఎండ్ అవుతుంది యాక్చువల్ గా అయితే సెప్టెంబర్ లోనే ఎండ్ అయిపోయింది కానీ మనం ఏం చేస్తున్నాం సెప్టెంబర్ బిగినింగ్ నుంచి బూరల తీర్పుకి సంబంధించిన విషయాలన్నీ సమ్మరీ ఫామ్ లో లేక సారాంశ రూపకంగా లేక క్లుప్తంగా తిరిగి వాటిని ధ్యానిస్తున్నాం ఎందుకంటే అంత డీటెయిల్డ్గా వాటిని జ్ఞాపకం చేసుకోవడం కొంచెం కష్టం తరమే మనుషులకు అంత టైం ఉంటుంది ఈ రోజులలో కాబట్టి స్లోగా ఈ యొక్క వాక్యం చెంతకు వాళ్ళని నడిపించాలంటే వాళ్ళకి ఫస్ట్ బ్రీఫ్ సారాంశ రూపకంగా వాటిని మనం వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళ దాన్ని అర్థం చేసుకుని ఇంకా డీటెయిల్డ్గా అర్థం చేసుకోనికి ఆశ చూపిస్తారు అన్న దురుక్పథంతో వీటిని మనం ప్రయత్నిస్తున్నాం ప్రకటించడానికి కాబట్టి ఈరోజు మూడవ బూరకు సంబంధించిన అంశంని మనం ధ్యానించబోతున్నాం లాస్ట్ వీక్ నాలుగవ బూరకు సంబంధించిన విషయాలు ధ్యానించినాం ఈరోజు మూడవ దానికి కాబట్టి మూడవ బూరకు సంబంధించిన విషయం ధ్యానించాలంటే ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయానికి వెళ్ళిపోవాలి మనం ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదవ వచనం ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదవ వచనం కాబట్టి మనకి ఒక విషయం అనేక సార్లు జ్ఞాపకం చేస్తున్నట్టాడు మూడవ భాగము అనేది అర్థం చేసుకోవాలా ప్రతిసారి ఎన్ని వాక్యాలు చేసినా మూడవ భాగం మూడో భాగం కనిపిస్తా ఉంటది పోయిన వరం కూడా చూసినాం మూడవ భాగం కదా సూర్య చంద్ర నక్షత్రంలో మూడవ భాగం కాబట్టి ఇక్కడ కూడా మూడవ భాగం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి మూడవ భాగం అంటే ఏంటంటే చాలా మంది తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏ మూడవ భాగం మూడవ భాగం అంటే 33% త్రీ పర్సెంట్ వన్ థర్డ్ అంటాం ఇంగ్లీష్ లో మ్యాథమెటిక్స్ లో వన్ థర్డ్ అంటాం మరి ఏ వన్ థర్డ్ అంటే వన్ థర్డ్ అంటే హండ్రెడ్ లో వన్ థర్డ్ అనుకోండి అంటే థర్టీ త్రీ పర్సెంట్ తీసేసి థింక్ ఎంత ఉంటుంది వాళ్ళు ఎవరు అనేది మనం అర్థం చేసుకునే ప్రయత్నించినప్పుడు మూడవ భాగం అంటే మొదటి మూడు మొదటి రెండు గుంపుల తర్వాత వచ్చేదాన్ని మూడవ భాగం అంటాం అంటే ఫస్ట్ థర్డ్ సెకండ్ థర్డ్ థర్డ్ థర్డ్ మూడవ భాగం అంటే లాస్ట్ థర్డ్ అన్నట్టు కాబట్టి ఫస్ట్ 2 గ్రూప్ గ్రూప్స్ ని టూ థర్డ్ అంటాం టూ బై త్రీ అంటాం మ్యాథమెటిక్స్ ప్రకారంగా లాస్ట్ దాన్ని మిగిలిన దాన్ని అంటాం వన్ థర్డ్ అంటాం కాబట్టి థర్డ్స్ అంటే ఫస్ట్ టూ గ్రూప్స్ వన్ థర్డ్ వన్ థర్డ్ దాని తర్వాత లాస్ట్ వన్ థర్డ్ సో వన్ థర్డ్ అంటే థర్టీ సెకండ్ వన్ థర్డ్ అంటే థర్టీ అంటే సిక్స్టీ రిమైనింగ్ థర్టీ అంటే మొత్తం కలిపి నైన్టీ నైన్ అంటే వన్ పర్సెంట్ చిన్న గుంపు అన్నట్టు అది ఎప్పుడు బయట ఉంటది అన్నట్టు కాబట్టి మొదటి మూడు గుంపులు ఏంటంటే ఫస్ట్ థర్టీ త్రీ పర్సెంట్ థర్టీ త్రీ పాయింట్ సెకండ్ ది థర్డ్ ది అంటే నైన్టీ నైన్ ఒకటే అది చిన్న గుంపు అది ఎప్పుడు బయట ఉంటుంది ఆ వన్ గురించి ఎక్కువ డీటెయిల్ గా చెప్పడం ఎందుకంటే అది చాలా సీక్రెట్ గా దాచబడింది ఆయన రహస్యంగా ఆ గుంపు దాచబడింది ఆ గుంపు ఎక్కడ కనిపించదు ఎక్కడో కొండ సందులలో కొండ గుహలలో లేక ఎక్కడో పర్వతాల మీదనో అసలు ఎవరు కనిపించరు అన్నట్టు ఈ గుంపు ఆ గుంపులో మనం ఉన్నాం అనేది విశ్వాసించాలి ఎందుకంటే మిగిలిన గుంపు అంటే శేషం అంటాం ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో రెమినెంట్ అంటాం తెలుగులో శేషం అంటాం చిన్న గుంపుని దేవుడు అనాది కాలం నుంచి కాపాడుకుంటా వస్తున్నాడు శత్రువు చేత పడనీయకుండా శత్రువుకి ఇవ్వడు ఎందుకంటే ఒక చిన్న గుంపు గురించి ఏమన్నా అంటే ఇదిగో పాములను తేళ్లను తొగుటకు మీకు అధికారం ఇచ్చిన శత్రువు బలం అంతటి మీకు అధికారం ఇచ్చిన అన్నాడు ఆ ఒక గుంపుకి కాబట్టి శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చిన అన్నాడు అంటే ఆ మొదటి మూడు గుంపులకు లేదు అధికారం ఒక వన్ కే అది చిన్న గుంపు అంటే 100 కి ఒకడే 1 పర్సెంట్ అంటే అర్థం ఏం తెలుసా నూటికి ఒకడు అని అర్థం అర్థమవుతుందా కాబట్టి థర్టీ అంటే నూటికి ముప్పై మూడు మంది ప్రతి నూరు మందిని తీసుకుంటే ముప్పై మంది గొప్ప జనంలాగా కనిపిస్తారు తక్కిన మంది సర్పం తినేలాగా కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఇది మతపరమైన జీవితం నైన్టీ నైన్ అంటే సంగము మొత్తము పొలిసిపోయింది అన్న విషయము ప్రభు మనకు చూపించండి చాలా కాలం క్రిందట లూకాసు వార్తలో మనం చూస్తాం కదా అంతేనా పదమూడో అధ్యాయంలో ఒక స్త్రీ తాను తీసుకున్న మూడు కుంచెంల పిండి మూడు కుంచెంలంటే కుంచెం కొలత దేవుడు కొలిస్తే ఆ మూడు కొంచెంల పిండి ఎట్లా ఉందంటే మంచి పిండే స్టార్టింగ్ లో ఒక స్త్రీ తాను తీసుకున్న మూడు కొంచెంల పిండి అంటే మంచి పిండే తీసుకుంటారు కొలత అయితే ఆ పిండిని తీసుకున్నాక అంతకుముందు దాచిపెట్టుకున్న పులిసిన పిండిని ఈ మూడు కుంచెముల పిండిలో కలిపిన పిండితో పోలి ఉంది క్రైస్తవ సంగం అని ప్రభు ప్రభు తన నోటి ధర ఆ ఉపమానం కాబట్టి పరోగరాజని దేంతో పోల్చాలా ఒక స్త్రీ తాను తీసుకున్న మూడు కొంచెముల పిండిని పిండిలో అంతకుముందు దాచిపెట్టుకున్న పులిసిన పిండిని కలిపిన పిండితో పోలి ఉన్నది అంటే ఆ త్రీ పార్ట్స్ మొత్తం పులిసిపోయింది అని చెప్తున్నాడు అందుకే 99.9% నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కంప్లీట్ పులిసిపోయినట్లు మనకు చూస్తూ ఉంటున్నాం వాక్యాలలో అందుకు వాళ్ళకి వార్నింగ్స్ అన్నట్టు మొదటి రెండు గుంపులు ఎట్లా వినవి ఎందుకంటే అవి అహంతో నిండినయి మీరెవరు నాకు చెప్పేటోళ్ళు అనేది కాబట్టి అవి రెండు గుంపులు అన్నట్టు సర్పంలు తేళ్లు అవి వినవి అన్నట్టు ఎవరి మాటలు కానీ రిమైనింగ్ థర్టీ అంటే లాస్ట్ థర్డ్ అంటాం కదా ఆ లాస్ట్ థర్డ్ సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నాయి వారిని తిరిగి ప్రభుత్వం నడిపించడం కొరకు వారి కొరకు ఇవి చెప్పబడ్డా వార్నింగ్స్ ఈ బూరలంతా సిక్స్టీ సిక్స్ 66.6% ఎట్టి పరిసెత్తులో వినవు మనం చెప్తా ఉంటాం అనేక ప్రాంతాలలో ఈ విషయాలు కానీ వాళ్ళు వినర్ అన్నట్టు మనం అనేక ప్రాంతాల్లో చెప్తాం వాళ్ళు వినర్ ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మార్క్డ్ అన్నట్టు వాళ్ళు ఆల్రెడీ ముద్రించబడ్డారు కాబట్టి వాళ్ళు వినర్ ఈ విషయాలు ఇవి మనకు ఎందుకు బయలుపరుస్తుంది అంటే మనం ఒక స్పెషల్ ముద్రలో ఉన్నాం దాన్ని సీలింగ్ అంటున్నాం ఇంగ్లీష్ లో కాబట్టి ఆయన బక్తలని ముద్రించుకున్నాకనే ఈ లోకం మీదకి శ్రమ కాబట్టి ఆ సీలింగ్ ముగించే టైంకి మనం ఉంటున్నాం ఈరోజు అది మనం చూడగలుగుతున్నాం ఆ సీలింగ్ ఉదాహరణకి ఇప్పుడు ఆ సీలింగ్ నా మీద ఉందా లేదా అనేది మీకు ఎట్లా గుర్తించగలరు గుర్తించాలి ఎందుకంటే వివేచించే ఆత్మని ప్రభు ఇస్తాడు మనకి ప్రతి ఆత్మని వివేచించమన్నా లేదా ప్రతి ఆత్మను వివేచించమన్నాడు మళ్ళీ మీరు వివేచించాలా ఆ సీలింగ్ నా మీద ఉందా లేదా ఎఫ్ల రాష్ట్రపత్రికనంటే పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రించబడితేనే ఎందుకు విమోచనం వరకు ఈ యుగము సమాప్తి అయ్యేంత వరకు ఈ లోకము ఈ కాలము ముగించేంత వరకు మనము ముద్రించబడ్డం ఆయన వచ్చినప్పుడు ఎవరు ముద్ర ఉందో వాళ్ళ గుర్రలను ఆయన తీసుకుంటాడు ముద్ర లేని ఆయన కాబట్టి ఎవరికి ముద్ర ఎవరి ఎవరి మీదైతే ఆయన ముద్ర ఉందో ఆ ముద్రించబడ్డ వారిని ప్రభువు తన చెంత నడిపించుకుంటాడు తను పోగు చేసుకుంటాడు తన ప్రజల్ని ప్రపంచం అంతటాన్ని వాక్యం చేస్తాం మత ఎరునాలుగా అధ్యాయంలో కాబట్టి ఈ మూడు కొంచెంల పిండే ఈ మూడు అనే దాన్ని మనకి జ్ఞాపకం చేసినట్టు బైబుల్ అంతటా ఇంకో రీతిగా చెప్పాలంటే మన బైబుల్ స్టడీ అంతా ఈ మూడు అనే దాని మీద ఆధారపడింది ఎప్పుడైతే మనము ఆ మూడవ నాడు ఏసు ప్రభు తన శిష్యులను తన తల్లియు కాన అనే గ్రామంలో ఒక పెండ్లిందుకు పిలవడిరి అని ధ్యానించినమో అక్కడి నుంచి స్టార్ట్ అయింది మన సేవ జీవితం లేక మన ఆత్మీయ జీవితము లేక దేవుని వాక్యని ధ్యానించే విధానము మార్పు అక్కడ జరిగింది ఆ మూడవ మూడవ నాడు యేసు మరియు తన శిష్యులతో పాటు తన తల్లియు పెలి విందుకు పిలవడి అక్కడ ద్రాక్ష రసము అయిపోవడం వలన ఏం జరిగింది యేసు ప్రభు మొట్టమొదటి సూచక్రియ అక్కడ చేసినట్టు మనం చూస్తాం కదా అద్భుతం అక్కడ ఏమున్నాయి ఆరు రాతి బాణలుండే అన్న వాక్యం మనం ధ్యానిస్తాం సాధారణంగా మట్టి బాణాలుంటాయి కానీ రాతి బాణాలు ఎందుకు అక్కడ అక్కడ నుంచి మన అంత వాక్యం మారిపోయింది ఎవరన్నా బాణలు మటితం చేసుకుంటారు మటితం చేసి కాల్చిపెట్టుకుంటారు కానీ అవి రాతి బనలు అంటే రాయిని బాణలాగా తులుచుకున్నారు వాటిలో నీళ్లు నింపారు వాటిలో నీళ్లు నింపినాకైనా ప్రార్థన చేస్తే నీళ్లు దాక్షరసంగా మానట్టు మనం చూస్తూ ఉంటాం అంటే ఏంటంటే అక్కడ నుంచి ఇప్పుడు మనకి చూపించింది ఏంటంటే మూడవ నాడు అంటే లాస్ట్ వార్నింగ్ ఆ వార్నింగ్ తర్వాత నువ్వు మార్పు చెందకపోతే నీకు ఇంక అవకాశం లేదు దాని అర్థం ఏంటంటే రాతి బనలాగా నువ్వు తయారు కావాల ఫస్ట్ పాయింట్ నువ్వు మట్టి బాణ ఒకప్పుడు మట్టికుండవు మట్టికుండ ఆత్మీయంగా బలపడాలా దాన్ని రాతి బనలాగా తయారు కావాలంటే మట్టికుండకి రాయేస్తే పగులుతుంది రాతి బానకి పగులుతుందా అంటే నువ్వు అట్లా తయారు కావాలా మూడవ నాడు అంటే లాస్ట్ వార్నింగ్ అది ఆ లాస్ట్ వార్నింగ్ కి మీరు ఆ రీతిగా తయారై ఉండాలా అంటే రాతి బనలాగా గట్టి కూడా చెల్లించద్దు ఎటువంటి శ్రమ వచ్చినా ఎటువంటి రాయి నింపబడ్డా నీకు ఏం కావద్దు అట్లా తయారవ్వాలా నువ్వు దాని తర్వాత ఆ రాతి బాన అంచుల వరకు నీళ్లు నింపబడి ఉండాలా అంటే దేవుని వాక్యం చేత మీరు బాగా బలపడి ఉండాలా నీ హృదయం అంతా దేవుని వాక్యం చేత నానబడి ఉండాలా దాని తర్వాత ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ నీళ్లు ద్రాక్షరసంగా మారాలా అంటే ద్రాక్షరసం రసం అంటే పరశుధాత్మకి సాదృశ్యం లేక పరిశుధాత్మ దేనికి అనుగరించబడింది అంటే సత్యంలోనికి రాణానికి సాదృశ్యం పరశుధాత్మ ఎందుకు అనుగరించబడింది సత్యంలోనికి పోవడం కోరు కాబట్టి నీళ్లో ఉన్న వాక్యంలోని సత్యం బయటికి రావాలా నువ్వు రాతి బనలాగా తయారు కావాలా నీలో నింపబడ్డ ద్రా అంటే వాక్యము ద్రాక్షరసంగా మారాలా అంటే వాక్యము అందులోని సత్యం బయటికి రావాలా అది క్రైస్తవ జీవితము చివరిగా థర్డ్ డ్యాన్ అది అది కాబట్టి పాత నిబంధన పుస్తకాలలో కూడా చూసినా కూడా మూడవ నాడు మూడవ నాడు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం కాబట్టి దేవుడు ఈ మూడు అనే పదంతోనే మనకి ఈ విషయాన్ని అన్నిటి జ్ఞాపకం చేస్తుడు క్రైస్తవ జీవితం కూడా మూడు గుంపులతో పోల్చబడింది ఆ మూడు గుంపులు అపవిత్రమైన జీవితము లేక దుష్టత్వంతో భక్తిహీనతో నిండిన విషయాన్ని మనకు ప్రభు చూపిస్తున్నాడు ఈ ప్రవర్శన అన్నిటిలోకి వెళ్ళా కాబట్టి ఈ రోజు మనము ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదవ వచనంలోని విషయాలను ధ్యానిస్తుండగా మూడవ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగింది అనేది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి మూడవ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగిందన్నప్పుడు ఇంగ్లీష్ నేను చదువుతాను అండ్ ద థర్డ్ ఏంజిల్ సౌండెడ్ అండ్ దేర్ ఫెల్ అేట్ స్టార్ ఫ్రమ్ హెవెన్ బాగా అర్థం చేసుకోండి ఇంగ్లీష్ చాలా డిఫరెంట్గా ఉంది అక్కడేమో ఏముంది ఆకాశం నుంచే ఉంది కదా ఇక్కడ లేదు ఇక్కడ ఏముంది అంటే పరలోకం నుంచే ఉంది తేడా Kavatti mirbhaag aradhaan jeskola. Akasham anandte ehnthi, heaven anandte ehnthi? Vetiyasal jipincha naanku viliyaanthi, anandethi yikad ghyamkom jeshtenndu. Akashavaasala anna, Parlogavaasala anna okattay. Anandethi nneekku clear and shivadanko irukku. Kavatti, ikkada emundh anandte, and there fell a great star from heaven, burning as it were a lamp, and it fell upon the third part of the rivers, and upon the fountains of waters, and the name of the star is called Wormwood. అండ్ దర్డ్ పార్ట్ ఆఫ్ ద వాటర్స్నండి మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటీ వలే మండుచున్న ఒక పెద్ద నక్షత్రము తెలుగులో ఇంగ్లీష్ లో ఎంత తేడా ఉందో చూడండి పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల మూడవ భాగం మీద నీటి బుగ్గుల మీదను పడెను కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మూడవ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగిందంటే ఒక పెద్ద నక్షత్రము ఎక్కడ పడింది ఆకాశం నుండి రాలి నదిల మూడవ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడెను కాబట్టి ఇది మనము ఇంతకు ఎక్కడ ధ్యానించడం అంటే తొమ్మిదవ అధ్యాయంలో కూడా కొన్ని వారాల లేక కొన్ని నెలల ఐదవ బూరకు సంబంధించిన విషయాలు కూడా ధ్యానిస్తాం చూడండి తొమ్మిదవ అధ్యాయము మొదటి వర్షంలో నేను కొంచెం చౌత్ మీరు విన్నాను ఎందుకంటే రికార్డింగ్ కొరకు పనికి కాబట్టి తొమ్మిదవ అధ్యాయము మొదటి వర్షంలో ఐదవ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రంను చూచి తిని కాబట్టి ఇప్పుడు మీరు బాగా అర్థం ఈ నక్షత్రం ఏంది ఆ రెండు ఒకటి అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రభు మనకు చూపించిండు మొదటి బూర టైంలో ఏం జరుగుతున్నదో అది అక్కడ స్టార్ట్ అయి రెండో బూరలో కంటిన్యూ అవుతా ఉంటది అక్కడ ఎండు కాదు అది మొదటి బూరలో ఏం స్టార్ట్ అవుతుందో ఈ లోకం మీద రావాల్సిన శ్రమ అది అక్కడ నుంచి రెండో బూర రోజుకి కంటిన్యూ అవుతుంది రెండో బుర్రె ఇంకొకటి స్టార్ట్ అయ్యి మూడో బూరకి కంటిన్యూ అవుతుంటే మొదటిది కూడా కంటిన్యూ అవుతా ఈ విషయం అర్థం చేసుకోవాలా మొదటి బురలు ఏం చెప్పిండో అవన్నీ సూచనలు నెరవేరుతా రెండో బురలో ఏం చెప్తుండో అవి ఇవి జమ మూడో బూరకి యాడ్ అవుతా మూడో దగ్గర ఏం చెప్తుండో మొదటిది రెండోది మూడోది కలిసి నాలుగో బూరకి వెళ్తది నాలుగో బూర దగ్గర ఎండ్ అవుతాయి అవన్నీ ఎండ్ అయినాక ఐదో బురల్లో శిక్ష స్టార్ట్ అవుతుంది అమలు పరచడం ఐదవ బుర్రలో శ్రమలు భయంకరంగా ఉంటాయి ఆరో బుర్రలో అందరు మరణిస్తారు మతపరమైన జీవితంలో అది అది విధానం ప్రభు మనం చూపిస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలా మూడవ బుర్రల నక్షత్రం ఏంది భూమి మీద ఐదవ బుర్రల నక్షత్రం ఏంది రెండు ఒకటే ఎందుకంటే అవి సింబాలిక్ గా మనకు చూపిస్తున్నా లేక చిహ్న పరంగా ఇవి కంటిన్యూ అవుతానే ఉంటాయి అనేది మనకు చూపిస్తున్నాడు దేవుడు కాబట్టి ఐదవ దూత బుర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి పాతాల గుండము యొక్క తాలపు చెవి తనకి ఇయబడను కాబట్టి అది మనం చూడము మూడవ బురలు పాతాలము యొక్క తాలపు చెవి అతనికి ఇయబడను కాబట్టి నక్షత్రము అతడు అంటే ఒక జీవికి సంబంధించింది ఇది నాకు నిజమైన నక్షత్రం కాదు అనేటిది ఇక్కడ సూచనిస్తుండు పాతాళము గుండెము యొక్క తాలపు చెవి తనకి ఇయ్యబడను అంతేనా సరే ఇది తొమ్మిదవ వర్షం మొదటి వర్షమే కదా తొమ్మిదో ఇక్కడ అట్లనే ఉంది మళ్ళీ నేను ఈ సాఫ్ట్వేర్ లో అట్లుంది పాతం పాతలము యొక్క తాలపు చెవి అతనికి ఏబడి నువ్వు అదే కరెక్ట్ నువ్వు చదువుతుంది అగాధము యొక్క కాబట్టి పాతాళం అన్నా అగాధమన్నా ఒకటి అనేది మనం అర్థం చేసుకోవాలా ఎందుకు దేవుడు ఈ ట్రాన్స్లేషన్స్ మనకి పర్మిషన్ ఇచ్చాను చూడండి ఆయన ఆగే లేకుండా ఇట్లాంటివి కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం కింగ్ జేమ్స్ వర్షన్ ఇంగ్లీష్ లో దాని తర్వాత ఎన్ఐవి దీ ఫుల్ ఫామ్ ఏంది న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ ఎన్ఐవి అంటాం న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ అది అమెరికన్ బైబిల్ అమెరికన్స్ కనుకున్న ట్రాన్స్లేట్ చేసుకున్నారు కేజేవి అనేమో ఇంగ్లాండ్ నుంచి వచ్చింది బైబుల్ అది కింగ్ జేమ్స్ అనేవాడు తర్జమా చేయించాడు చాలా మందికి వ్యతిరేకంగా తర్జమా చేయించాడు కింగ్ జేమ్స్ వర్షన్ చాలా పాపులర్ బైబుల్ పదహారవ వందల సంవత్సరాలు స్టార్ట్ అయింది అది అయితే ఇప్పుడు కొన్ని వందల వర్షన్స్ ఉన్నాయి బైబుల్స్ మీరు ఈ అనే మనం వాడతాం సాఫ్ట్వేర్ మనం మన బైబిల్స్ అడికి ఈ అనే సాఫ్ట్వేర్ వాడతాం ఇలానేమో మొబైల్ లోనేమో మై సోడ్ అని ఉంటుంది ఆ బైబుల్ మనం ఆ సాఫ్ట్వేర్స్ వాడతాం ఎందుకంటే అవి ఫ్రీ సాఫ్ట్వేర్స్ అందులో జేమ్ నంబర్స్ ఉంటాయి కూడా కాబట్టి ప్రతి వచనానికి ప్రతి పదానికి ఆ జేమ్ నంబర్ ప్రెస్ చేస్తేనే దానికి కరెక్ట్ మీనింగ్స్ అర్థమవుతా ఉంటాయి కాబట్టి ఆ సాఫ్ట్వేర్స్ వాడతాం కాబట్టి అక్కడ రకరకాల వర్షన్స్ ఉంటాయి ఆంప్లిఫైడ్ వర్షన్ బిషప్ వర్షన్ జెనివా బైబుల్ వర్షన్ అట్లా కొన్ని వందల వర్షన్స్ ఉంటాయి జూబిలీ వర్షన్ అని నా దాంట్లో నా దాంట్లో ఉంటాయి అట్లాంటి రకరకాల బైబిల్స్ ఉంటాయి మన ప్రభు మాట్లాడిన భాష అరమేక్ భాష అరమేక్ భాషలో కూడా ఫస్ట్ బైబిల్ తర్జుమ చేయబడింది అనే ఒక చరిత్ర అంటే న్యూ టెస్ట్మెంట్ కృత పుస్తకం అరమేక్ భాషలో ఫస్ట్ తర్జుమా చేయబడింది ఆ భాష బైబుల్ ఉంది రోజుకి ఆ భాష తర్వాతనే గ్రీకు భాషలో తర్జుమ చేయబడింది అనేది ఇంకొక చరిత్ర ఒక చరిత్ర ఏమంటుంది తెలుగు న్యూ టెస్ట్మెంట్ ఫస్ట్ తర్జుమా చేయబడింది కేవలం గ్రీకు భాష అంటే మరొక గూంపు పట్టింది గ్రీకు భాష ముందే ప్రభు మాట్లాడిన భాష ఉందిరా అరేబైక్ భాష అందులో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది గ్రీకు గ్రీస్ గ్రీకు భాష కంటే ముందు కాబట్టి అరేబిక్ భాష బైబుల్ కూడా ఇప్పుడు మీకు ఫ్రీగా దొరుకుతుంది ఆన్లైన్ వెతుకుతే అరేబిక్ భాష నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కొన్నిసార్లు నేను అది కూడా చూస్తూ ఉంటాను ఎందుకంటే ఎందుకు చూస్తానంటే మీకు అర్థం కావాలా ఎందుకు అర్థం కావాల చూడండి ఏ భాష అయితే ఇప్పుడు మనిషికి అర్థమయ్యేటట్లుండాల భాష ఏ ట్రాన్స్లేషన్ అయితే నేను కానీ కొన్నిసార్లు ట్రాన్స్లేషన్స్ లో ఏం జరుగుతుందంటే కొన్ని పదాలు ఎగిరిపోతూ ఉంటాయి కొన్ని ముఖ్యమైన విషయాలు ఎగిరిపోతా ఉంటాయి అనేసి దాన్ని నేను కంప్లీట్గా తృణీకరించడానికి వీల్లేదు ఎందుకంటే ఆయన ఆగ్ లేకుండా ఏది జరగదు ఎందుకు చేర్పిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి నీకు కింగ్ జేమ్స్ వర్ష అర్థం కాకపోవచ్చు ఎన్ఐవి అర్థం కావచ్చు ఈజీగా నాకు కింగ్ జేమ్స్ వర్షన్ అర్థం అవుతుంది ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చదివినాను కాబట్టి నాకు ఎన్ఐవి చదివితే అంత అంత మంచిగా అనిపించదు అనేసి నేను వాక్యాన్ని తృణీకరించవని కాదు ఎవడికి నచ్చితే ఎవరికి ఇష్టం ఉంటే ఆ బా ఆ ట్రాన్స్లేషన్ లో పోతుడు వాడు కానీ ఒకటి ఏంటంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఏ ట్రాన్స్లేషన్ లో ఎటువంటి పాదాలు ఎగిరిపోయినాయో అవి జాగ్రత్తగా పరిశీలించకపోతే ఆ సత్యం పోగొట్టుకునే అవకాశం మనకు ఉంటుంది మన కోరిక అందుకే ఇప్పుడు ఇక్కడ చూస్తేనేమో ఈ ట్రాన్స్లేషన్ లో తెలుగు బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఉంటుంది ఇక్కడ మన బైబుల్ హౌస్ దగ్గర వాళ్ళ వాళ్ళకే హక్కు ఉంది తెలుగు బైబుల్ ప్రింట్ చేసే హక్కు ఇండియాలో అన్ని బైబిల్స్ భాషలను తర్జుమా చేయబడినాయి వాళ్ళకే కాపీ రైట్స్ ఉన్నాయి వాళ్ళు తప్ప ఎవ్వరు ప్రింట్ చేయడానికి బైబుల్ వీల్లేదు మళ్ళీ ఇప్పుడు నువ్వు నేను ఒక కొత్తగా బైబుల్ ప్రింట్ చేయాలంటే డిట్టో అది ప్రింట్ చేస్తే నా మీద కేసేస్తాడు బైబిల్స్ వచ్చేటప్పుడు నా మీద కేసేస్తాడు అందుకే నేనేం చేస్తానంటే కొన్ని పదాలు మార్చేసుకుంటా అప్పుడేమవుతుంది డిట్టో కాపీ కాదు కదా కాబట్టి నేను ప్రింట్ చేసుకొచ్చాడు అట్లా ఇటువంటి సాఫ్ట్వేర్స్ అన్ని బయటకు వచ్చినాయి ఇప్పుడు ఇక్కడ పాతాలంపు పాతాలమ్ము యొక్క తాలపు ఇచ్చేవి తనకి ఇయ్యబడిన నుంచింది అక్కడేమో అతనికి ఇయ్యబడిననుంది అగాధము అనుంది అతడనుంది ఇక్కడ పాతళము తనకు అనుంది తేడా చెప్పండి లాంగ్వేజ్ లో తేడా ఉంది మీనింగ్ లె తేడా ఉందా కొన్నిసార్లు మీనింగ్ లె తేడా వస్తుంది అప్పుడు మనం జాగ్రత్తగా ఇంగ్లీష్ లో చూసుకోవాలి ఆ రీతిగా బైబుల్ చూసుకోకపోతే ఖచ్చితంగా ఇక్కడో మనం మిస్ అయిపోతూ ఉంటాం అన్నట్టు కొన్ని అవి మనం జ్ఞాపకం చేసుకునే కొరకు ప్రభు మనకి కొంత టైం ఇచ్చింది కాబట్టి ఐదవ బూర ఓదినప్పుడు కూడా జరిగిన సేమ్ పరిస్థితి మూడవ బూర ఊదినప్పుడు కూడా జరుగుతుంది అనేది మనం ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాం ఇప్పుడు తిరిగి ఎనిమిదవ అధ్యయంలో పేలిపోతాం చూడండి పదవ వచనం మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల మూడవ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడెను కాబట్టి నదిలో ఏముంటాయి అనేది పోయినవరం మనం చూసినాం చేపల మాంసం గురించి చూసినాం కదా పక్షి మాంసం కాబట్టి నదులలో ఏముంటాయి చెప్పండి అన్ని జీవరాశులు ఉంటాయి ఆ జీవరాశులను మనము విభజించడం అనుకోండి అవి కూడా మూడు రకాల జీవరాశులు కనిపిస్తూ ఉంటాయి మనకి ఎంతమంది తెలుసు నీళ్ళలో కూడా తేళ్ళు ఉంటాయి నీటి తేలు అంటారు దాన్ని తేలే నీళ్ళలోనే పోతూ ఉంటుంది అది ఎవరు చూసిండ్రా నీటి తేలు కూడా సేమ్ తేలు లాగానే ఉంటుంది అది నీళ్ళలోనే ఉంటుంది అది లోపల దాని తర్వాత ఎంతమంది చెప్పండి తెలుసు నీళ్ళలో కూడా పాములు ఉంటాయి అవి నీళ్ళలోనే ఉంటాయి అవి భూమి రావు అవి అవి నీళ్ళనే ఉంటాయి మీరు అనచ్చిమ్మలి పాములు తేళ్లు భూమి మీదనే ఉంటాయి కదా మన నీళ్ళలు ఎందుకున్నాయి అది చిన్న పరంగా ప్రభు మనకి చూపిస్తున్నాడు ఈ గుంపులు అంతటా ఉంటాయి అనేది మన జ్ఞాపకం చేస్తున్నాడు సరే నీళ్ళలు ఇంకేమి ఉంటాయి చేపలు కూడా ఉంటాయి కదా చేపలు అనగానే మీకు ఏమర్థం అవుతుంది చేపలు అంటే ఎవరు ఎవరు జ్ఞాపకంకి వస్తుంటారు రక్ష రక్షణ పొంది నా మనుషులకి సాదృశంగా ఉంటారు అంటే పోతా ఉంటాయి అట్టు కుప్పలు కుప్పలు పోతా ఉంటాయి ఎక్కడ పోతుంటే వాడికి తెలియదు అన్నట్టు అనవసరంగా ట్రాప్ అయిపోతూ ఉంటాయి ఏ వేటికి పాములకు దొరుకుతాయి లేకపోతే తెల్లకి దొరుకుతాయి మింగేస్తా ఉంటాయి అది విధానం దేవుడు మనకు చూపిస్తున్నాడు కాబట్టి ఉపమాన రీతిగా అర్థం చేసుకోవాలి నదులు నీళ్లు అంటే మతపరమైన జీవితము అని అర్థం తర్వాత పర్లోగురాజ్యాన్ని ప్రభు ఎట్లా పోలుస్తాడు అనేక సార్లు ఒక వలతో పోలిస్తాడు మరోసారి సముద్రంతో పోలిస్తాడు మరోసారి భూమితో పోలిస్తుంటాడు అటు రకరకాల విధాలుగా పోలుస్తుంటాడు ఎందుకంటే అందరికీ అర్థమై లాగున ఇప్పుడు చేపలోడు ఉన్నావు అనుకో చాపలోనికి నువ్వు వాకింగ్ చెప్తూ చేపలకు సంబంధించిన వాకింగ్ చెప్తే బాగా అర్థమవుతుంది వాడికి పక్షులు పట్టేటోడికి చెప్తే బోయవాణి ఉపమానం చెప్తే బోయవాణి కావడానికి వాళ్ళకి బాగా అర్థమవుతుంది నేను కార్పెంటర్ అనుకో నువ్వు నా కార్పెంటర్ భాషలో చెప్తే నాకు ఇంకా బాగా అర్థమవుతుంది మన ప్రభు అంతగా ప్రయాసపడి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్లు తర్వాత పొలాలు దున్నటోనికి పొలం సేద్యం చేసేటానికి ఏ రూపాకంగా చెప్తే అర్థమవుతుంది విత్వాణి గురిచిన ఉపమానం చెప్తే అర్థమవుతుంది ఎట్లా విత్తనాలు చల్లాలా ఎట్లా పండుతాయి కాబట్టి ఆయన అంతగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా చెప్పుకుంటూ వచ్చింది ఒకవేళ మన ప్రభు రోజు ఏంటంటే అంత కంప్యూటర్స్ కోడింగ్ ప్రోగ్రామింగ్ లో చెప్పేటోడేమో ఎలా అవుతుంది మీకు నేను చెప్పాను మనకు అవే అర్థం కదా సాఫ్ట్వేర్స్ ప్రోగ్రామ్స్ కోడింగ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆ కోడ్స్ ఆ భాషలో చెప్పేటోడేమో ఉపమానం కానీ మనకు అవసరం లేదు ఎందుకంటే ఆ రోజులలో ఆర్థిక స్థితి ఆ రీతికి ఉండే మనుషులకు వ్యవసాయము వడ్రంగి పనులు ఇట్లాంటివి చేస్తాడు కాబట్టి ఆ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పిండి మనకి సరే మనం ఇప్పుడు నేను కంప్యూటర్ కోడింగ్ గురించి నేను నీకు ఏం చెప్పదలుచుకోలేదు ఆ కోడింగ్ ఆ లెవెల్లో చెప్తే మళ్ళీ మీ అండర్స్టాండింగ్ ఇంకా వేరేగా వెళ్ళిపోతా ఉంటుంది కానీ ప్రభుకి సమస్తం సాధ్యం అనేది మనం అర్థం చేసుకోవాలా ఇప్పుడు చూడండి ఈ దూత ఎవరు అన్నప్పుడు మనము ఒక విషయం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలా మనం ఇక్కడ ప్రతి చిహ్నాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు వాక్యంతోనే ప్రయత్నిస్తున్నాం మన సొంత తలంపులు ఉపయోగిస్తలేం ఫస్ట్ పాయింట్ అది నా సొంత తలపులు నేను ఎప్పుడు తలుచుకోలేదు అవసరం లేదు ఎందుకంటే బైబుల్ వాక్యం బైబుల్ వాక్యం నే ఉంటది బైబుల్ వాక్యానికి బైబుల్ వాక్యమే ఆధారం బైబుల్ వాక్యాన్ని ప్రూవ్ కొరకు నా సపోర్ట్ అవసరమే లేదు దేవునికి ఓవర్ సపోర్ట్ అవసరం లేదు మన సపోర్ట్ అవసరమే లేదు దేవునికి ఆయన వాక్యము ఆయన వాక్యంతోనే సపోర్ట్ చేసుకుంటది అందుకనే మనము ప్రతి వాక్యాన్ని అర్థం చేసుకుంటప్పుడు ఇంకొక వాక్యాన్ని సపోర్ట్ తీసుకుంటాం అప్పుడు ఏమవుతుందంటే మనం మోసపోవడానికి అవకాశం ఉండదు మనము తప్పుగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉండదు అది ప్రిన్సిపల్ బైబిల్ వాక్యాన్ని అర్థం చేసుకుంటే విధానం కొంతమంది దేవుడు నాకు ఇట్లా బయలుపరిచిన విధానం నాకు అట్లా బయలుపరిచిన విధానం అనేసి చెప్పేస్తాడు వాక్యం దానికి ఆధారం ఉండదు అన్నట్టు అంటే ఆ అతనే అథారిటీయా అసలు అథారిటీ మనం ఎప్పుడన్నా బైబిల్ అనేది అథారిటీ ప్రతిదీ బైబిల్ చెప్తేనే మనం వింటాం విధేత చూపిస్తామైన వాక్యం ఎందుకంటే మన ప్రభు నుంచి వచ్చిన వాక్యం కాబట్టి ఆత్మావేశం చేత అది మన అనుగ్రహించబడింది అని తిమోతి రాష్ట్ర పావులు జ్ఞాపకం చేస్తుంటాడు కాబట్టి ప్రతిదీ దేవుని యొక్క ఆత్మ ఆత్మాభి ఆత్మావేశం చెత్త అంటే ఆల్ వర్డ్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై గాడ్ ఆయన స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటాడు కాబట్టి ప్రతి వాక్యము ఆయన ఆత్మావేశ ఆత్మావేశం చెత్త మనకు అనుగ్రహించబడింది కాబట్టి దాన్ని మనం నమ్ముతాం కాబట్టి ప్రతి వాక్యాన్ని ఇంకొక వాక్యంతో పోల్చుకుంటేనే మనకు అర్థం ఇప్పుడు చూడండి వాటిని మనం ఎట్లా అర్థం చేసుకుంటున్నాం ఎనిమిదవ అధ్యాయము పదవసరాన్ని చూసిన వాక్యము తొమ్మిదవ అధ్యాయము మొదటి చూసిన వాక్యం కూడా ఒకటే కాబట్టి ఈ ఈ గొప్ప నక్షత్రం ఏంది అనేది ఇప్పుడు మనం ప్రయత్నించాలా స్ట్రైట్ స్ట్రెయిట్ పాయింట్ ఏంటంటే ఈ గొప్ప నక్షత్రము ఎక్కడి నుంచి పడింది ఆకాశం ఇంగ్లీష్ లో ఏముంది హెవెన్ అని కాబట్టి హెవెన్ లోకి వెళ్ళి బయటకు వచ్చింది ఇది కాబట్టి ఎవరిప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఇది గొప్ప నక్షత్రం అంటే అన్నిటికంటే పెద్ద నక్షత్రం ఎక్కడ చూస్తాము ఎహెచ్కల్ గ్రంథంలో చూస్తాం ఎక్కడ చూస్తాము ఇరవై అధ్యాయంలో చూస్తాం ఇరవై అధ్యాయంలో చూస్తాము తేజో నక్షత్రమా ఎనిమిదో ఇరవై ఎనిమిదో అధ్యాయంలోనే పద్నాలుగో అధ్యాయ చూడెంట్ ఏహెచ్కల్ పద్నాలుగుగా మీరే తె ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఇరవై ఎనిమిది కదా పర్వ పద్నాలు ఇరవై ఎనిమిది కదా కరెక్టే అవును ఏహెచ్కల్ గ్రంథము ఏషయా పద్నాలుగులో ఉంది కరెక్ట్ ఏషయా పద్నాలుగు ఉంది ఏహెచ్కల్ ఇరవై ఎనిమిదిలో కూడా ఉంది అసలు ఇది ఇరవై ఎనిమిది కాంట్రవర్షియల్ ఎందుకంటే చాలా మంది అంటారు అది తూరు అన్న దేశపు రాజుకు సంబంధించిన వాక్యం అనేసి యూదులు ఆర్గ్యూ చేస్తారు ఇంటర్నెట్ లో మీరు పోతే ఇంటర్నెట్ లో యూదులు దీని గురించి ఏం ఆర్గ్యూ చేస్తారంటే ఇది లూసిఫర్ సంబంధించిన బోధ కాదు ఇది తూరు రాజుకు సంబంధించిన బోధ చెప్తుంటారు ఎందుకంటే అక్కడ తూరు అనే పదం ఉంది అందుకు కానీ రాజు గురించి ప్రవచిస్తూ ఎహెచ్కేలు సడన్లీ లూసిఫర్ గురించి మాట్లాడుతుంటాడు అది ఆత్మవేశం అట్లుంటది అన్నట్టు కాబట్టి మనం కన్ఫ్యూజ్ కావడానికి వీల్లేదు తూరు రాజుకు సంబంధించింది వేరే తూరు రాజు కూడా అన్యుడు కదా అన్యుడు ఇది లూసిఫర్ అన్యుడు కాదు లూసిఫర్ ఎక్కడికి ప్రభు సన్నిధి నుంచి ఉన్నాడు అందుకే ఎనిమిదో అధ్యాయానికి ఎనిమిది అధ్యాయంలో కన్ఫ్యూజన్స్ చాలా ఉంటాయి మనకు మటు ఏం కన్ఫ్యూజన్ లేదు ఎందుకంటే అందులో నిర్మలమైనది వాటర్ దేవుని వాక్యము నిర్లమైనది నిర్మలమైన ఉదకం ఉదకం అంటే నీళ్లు కాబట్టి నిర్లమైన నిర్మలమైన ఉదకంతో చేత స్నానం చేయబడ్డ మనుషులు మనకి అని హిబుల్ రాష్ట్ర పత్రికలో మనం చూస్తాం కదా వాక్యం కాబట్టి ఒకప్పుడు ఇరవై అధ్యాయంలో ఏహెచ్ గ్రంథము ఇరవై అధ్యాయము పదమూడవ అష్టంలో లూసిఫర్ దూత గురించి చెప్పబడింది అక్కడ దేవుని తోటయగు ఏదెనులో నీవు ఉంటివి మీరు చెప్పండి ఏదైనా తోటలో ఎప్పుడున్నాడు ఇక్కడ ఈ వాక్యం దేవుని తోటయగు ఏదేనులో నీవు ఉంటివి సైతాన్ గురించి మాట్లాడుతున్నాడు లూసిఫర్ ఒకప్పుడు ఎక్కడున్నాడు ఏదైనా తోటలో ఉన్నాడు అంటే దేవుడు ఈ సృష్టిని సృష్టిస్తడు వీడక్కడ ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసి దాని తర్వాత చూడండి మాణిక్యము గోమేదికము సూర్యకాంతమణి రక్తవర్ణపు రాయి సూలిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్నములతో బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వ్రాయించు వారు నీకు సిద్ధమైరి అభిషేకము నొందిన కెరూబువై చూడండి అభిషేకం పొందిన ఆత్మ ఈ యొక్క అభిషేకము నొందిన కెరీబువై ఒక్క ఆశ్రయముగా నీ ఉంటివి ఒక ఆశ్రయం అందరికి కానీ అందుకే నేను నిన్ను నియమించి దేవునికి ప్రదర్శింపబడిన పర్వతం మీద నీవుంటివి అంటే దేవునితో పాటు ఉన్నాడు కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి తర్వాత నీవు నియమింపడిన దినము మొదలుకొని పాపము నీ అందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యదార్థవంతుడుగా ఉంటేవి కాని చివరికి అది పోగొట్టుకున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అదే మనం ఏషా గ్రంథము పద్నాలుగవ అధ్యాయంలో చూస్తున్నాం ఏష్రంథము పద్నాలుగవ అధ్యాయం ఏసాయ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఈ నక్షత్రం గురించి చెప్పడింది తేజమైన నక్షత్రం ఇది అంటే బహుగా వెలుగు కలిగిన నక్షత్రం అంటే గొప్ప నక్షత్రం తక్కినవన్నీ చిన్న నక్షత్రములు అంటే తక్కిన దూతలు అన్నట్టు లేకపోతే తక్కిన సేవకులు సేవకులు కూడా నక్షత్రంతో పోల్చబడింది వాక్యం దేవుని వాక్యం కాబట్టి తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లో ఆకాశము నుండి పడితివి కాబట్టి మీరు అర్థం చేసుకోవాలా యేషయ గ్రంథం అంటే దగ్గర దగ్గర రెండు సంవత్సరాల మధ్యలో ఉన్న రెండు వేల ఏడు చెప్పబడ్డ ప్రవచనం ఇది ఏది ఇది ఈ ప్రవచనం కానీ మనం ప్రగణబంధం చూస్తుంది ఇప్పట్లో కదా అంటే ఏషియా చూస్తున్న దర్శనం వేరే బాప్సమిచ్చి యోహాన్ చూస్తున్న దర్శనం వేరే అనుకుంటున్నారా మనకు ప్రభు ఒకటే చూపించిండు కాలములు సమయములు ఆయన ఆధీనంలో ఉన్నాయి నీకు టైం ఎప్పుడు ముందుకు వెళ్తా ఉంటుంది కానీ దేవుని దృష్టిలో ఆ టైం వెనకాలకు ముందుకు వెళ్తా ఉంటుంది ఎందుకంటే టైం ని క్రియేట్ చేసిన ఆయన ఎప్పుడు ఆది చూస్తాం కదా మొదటి అధ్యాయంలో వెలుగు చీకటి వేరుపరిచినాక చీకటి ఆ అస్తమాయను అంటే అప్పుడు ఒక దినయను అని కాలకులేషన్ స్టార్ట్ చేస్తాడు దేవుడు అక్కడ స్టార్ట్ చేస్తాడు ఒక దినం అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది అట్లా స్టార్ట్ అవుతాడు టైం అంతకుముందు టైం లేదు అంతకుముందు టైం అనేది లేదు అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది టైం ఎప్పుడైతే నరుని సృష్టించాడో అక్కడ నుంచి టైంలో వాడిని ట్రాప్ చేసేడు నువ్వు టైంలోనే ఉంటావు కానీ మనం చూస్తాం ప్రగంధంలో సమయం ఆగిపోతుంది టైం ఆగిపోతుంది ఎక్కడెక్కడ అన్ని ఆగిపోతాయి ఈ సృష్టి ఇంకా ఒకదాని ఒక చుట్టూ ఒకటి తిరిగేది ఉండదు అది ఫైనల్ దశ అన్నట్టు కాబట్టి టైం కంప్లీట్ ఆగిపోతుంది కాబట్టి వెట్లు ఆకాశం నుండి పడితేవి ఆయన ఆయన దర్శనంలో చూస్తున్నాడు ప్రవక్త ఏసీయా ప్రవక్త జనములను పడగొట్టిన నీవు నేల వరకు ఎట్లు నరకబడితివి అంటే వీడు పడిపోయింది దేని జనములను పడగొట్టడం కొరకు వాడు ఎట్లా పడిపోయిండు వాడితో పాటు ఆకాశవాసులని కూడా వాడు పడగొడుతున్నాడు అందుకే మనము ప్రకట గంధము పన్నెండవ ఎక్కడ చూస్తాం పన్నెండవ చూస్తామా వాడి తోకతోని ఆ నక్షత్రం అన్నింటినీ కొట్టేస్తున్నాడు ఈడ్చేస్తున్న నక్షత్రం అంటే దేవుని బిడలని దేవుని భక్తులని వాడు సునాయాసంగా అక్కడి నుంచి పడగొడుతున్నాడు ఆకాశం నుంచి చివరి కాలంలో జరిగేది అదే దేవుని సేవకులు అందరూ మెరుస్తా ఉంటే అందరిని పడగొడుతున్న వాడు ఎట్లా వాడు ఎట్లా పడగొడతారు చెప్పండి వానికి వానికి అధికారమే లేదే నువ్వు వానికి ఇస్తేనే అవకాశం నేను వడగొడతాడు వాడు వానికి నీ మీద అధికారం లేదు ఎందుకంటే శత్రు బలవంత మీద నీకు అధికారం ఇచ్చిన ఉల్టా దేవుడు మనకి సర్పంలను తేలను తొగ్గుటగా నేను అధికారం ఇచ్చిన అంటున్నాడు కానీ ఇక్కడనేమో వాడు వాడి తోకతోని వాళ్ళ వడగొడుతుండు అంటే తోక అంటే మీరు అర్థం చేసుకోవాలి తలలాగా ఉండడము అర్థమేంది అంటే తోక అంటే క్రింద ఉండేటిది అంటే ఈ లోకస్తులు అని అర్థం తల అంటే ఆలోకస్తులని అర్థం కాబట్టి వాడు వాడి తోకచ్చేత వాళ్ళందరినీ పడగొడుతుందంటే దేవుని సేవకులు కూడా లేక నక్షత్రం అంటే దేవుని సువార్త ప్రకటించేవారు వీళ్ళందరూ నక్షత్రం లాగా వెలుగుతూ అక్కడి నుంచి పడిపోతున్నారు ఈ రోజుల్లో చివరి కాలంలో అది ఎండ్ టైమ్స్ లో గొప్ప గొప్ప అక్కడి నుంచి పడిపోతున్నారు దేవుని భక్తులు అందరు పడిపోతారు నుంచి అది ఆ ప్రవచనం అన్నట్టు ఆ దర్శనం దానికి సంబంధించి ఇక్కడ కూడా ఈ వాక్యం అదే జ్ఞాపకం చేస్తుంది నీవు ఎట్లు ఆకాశం నుండి పడితేవి జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితే కాబట్టి జనములను కూడా వీడు పడగొట్టిండు పడగొడుతుండు అని జ్ఞాకం చేస్తుండు కాబట్టి గొప్ప అందరూ రాలిపోతున్నారు చివరి కాలం కష్టపడకనేది ఈ దర్శనం మనకు జ్ఞాకం చేస్తుంది కాబట్టి మనం చూసిన ఆ యొక్క బూరకు సంబంధించిన బోధ ఎనిమిదవ అధ్యాయంలో తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఐదవ బూరకు సంబంధించిన బోధ ఒకటే కాబట్టి ఈ గ్రేట్ స్టార్ సైతానికి సాదృశ్యం అనేది మనం అర్థం చేసుకోవాలా ఒకప్పుడు వీడు కూడా మండుతున్న దూతనే కదా కాబట్టి ఇప్పుడు ఏమైంది అక్కడ బర్నింగ్ యాజ్ ఇట్ వర్ అంప్ మండుతున్న దివిటి లాగా ఉన్నాడు అక్కడ నుంచి పడవేయబడ్డాడు అండ్ అది ఎక్కడ నుంచి పడింది అనేది మనం బాగా అర్థం చేసుకోవాలా అది వచ్చి పడింది అండ్ ఇట్ ఫెల్ అప్ ఆన్ దర్డ్ పార్ట్ ఆఫ్ ద రివర్స్ మూడవ భాగం ఎక్కడుంది మూడవ భాగం ఆ నదిలో మూడో భాగం అంట ఎవరా మూడో భాగం గొప్ప జనం గొప్ప జనం మీదనే పడతాడు వాడు ఎందుకంటే మొదటి రెండు గుంపులు వాని ఆధీనంలో ఉంటాయి సర్పంలు తేళ్లు వాణి ఆధీనంలో ఉంటాయి వాడి అనుచరులు కాబట్టి సగం సత్యం సగం అబద్ధంలో ఉన్న మూడో భాగం మీద వాడు పడతాడు ఎందుకంటే వారిని కూడా ఎందుకంటే అందుకే ప్రభు ఈ విషయాన్ని జ్ఞాపం చేస్తూ మొదటి రెండు గుంపులతోని మీరు ఎట్లా పోరు పరలోకానికి ఈ పోయే మూడో గుంపుని కూడా మీరు పోనీయరు అని హెచ్చరించండి ప్రభు అందుక వాళ్ళ గురించి అందుకే మీతో నాకే పని లేదంటాడు కాబట్టి మీరు ఎట్లా పరలోక రాజ్యాంగి పోరు పోయే వాళ్ళని మీరు పోనేకుండా అడ్డగిస్తున్నారు మన వేదన వాళ్ళకి సంబంధించిన బోధ అడ్డగిస్తుండే వాళ్ళని కాబట్టి ఎట్లా వాడికి మన మీద అధికారం లేదు ఎందుకంటే వాడు మనల్ని ఏం చేయలేదు వాడికి మనం దొరకం ఎందుకంటే మనం ఎట్టి పాపం చేయలేం నువ్వు పాపం చేస్తేనే వాడికి దొరకవు నువ్వు పాపం చేసిన రోజు నువ్వు వాడి పడిపోతావు ఇప్పుడు మనమంతా ప్రస్తుతము శ్రీయోను పర్వతం మీద మన ప్రభు గొరపిల్ల ఉన్నాడు అక్కడ పాటు మనం నివాసం చేస్తున్నాం గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే మనం అక్కడికి వెళ్తున్నాం కాబట్టి మనం అక్కడ నుంచి పడిపోలేం ఎందుకంటే మనం అది రుచి చూసినాం పరిశుద్ధత రుచి దాని నుంచి మనం ఎట్టి పాపం చేయలేం ఒకవేళ నీకు అటువంటి పాపం వస్తే ను ఆటోమేటిక్గా నువ్వు ప్రార్థన చేస్తే నీ కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తేనే ఉంటాయి ఎందుకంటే నీకు తెలుసు నీ ఆత్మకు తెలుసు నువ్వు ఎక్కడో కొంచెం పాపం చేసినావు కాబట్టి పరిశుద్ధ పరచబడానికి కొరకు నువ్వు ప్రయాసపడతా ఉంటావు వాక్యం దీన్ని హెచ్చరిస్తూ ఉంటుంది నువ్వు ఫలాని ప్రాంతంలో పాపం చేసినావుతగా రావు కళ్ళలకెళ్ళి నీళ్లు అర్థమవుతుందా ఎక్కడో అంత పాపం ఉంటేనే కానీ నీ కళ్ళకి వెళ్ళి నీళ్లు రావు కాబట్టి మనం పాపం చేయలేము నేను పిల్లలము పాపం చేయలేము అన్న వాక్యాన్ని ఇది హెచ్చరిస్తుంది ఇప్పుడు చూడండి ఈ ఈ మూడవ భాగం మీద పడినప్పుడు ఏం జరిగింది అనేది ఆ నక్షత్రానికి ఒక సూచన ఇచ్చిండు గుర్తించడానికి వరకు ఏందా నక్షత్రం అండ్ ద నేమ్ ఆఫ్ ద స్టార్ ఈస్ కాల్డ్ వమ్ తెలుగులో మాచిపత్రి అనుంది కదా మాచిపత్రి అంటే అది ఒక చెట్టు మాచిపత్రి అనేది ఒక చెట్టు దాని ఆకు బహు చేదుగా ఉంటది బై మిస్టేక్ అది వచ్చి పడితే కూరలో బహు చేదుగుంటది అన్నట్టు మీరు ఉంటప్పుడు కూడా కొన్ని కొన్ని చేదు కూరలు కూడా ఉంటాయి కదా మీరు ఉదాహరణకి కాకరకాయ చేదు ఉంటుంది ఇంకేముంటే చేదుగా కొన్నిసార్లు బీరకాయ కూడా చేదుగుతుంది వెళ్తుందా ఇంకేది వెళ్తుంది చేదుగా దోసకాయ కూడా చేదుగుతుంది కొన్నిసార్లు పిచ్చిందంటారు కానీ అది చూడడానికి మంచిదే ఓకే మంచిదే చూడడానికి మంచిది అంటారు దాంట్లో ఏదో చేదు అంటే ఇది అంతే ఆ చేదు వచ్చి నేను ఒకటి తగులుతుంది అన్నట్టు ఏం చేయాలో మనం తినాలో అది దోసకై చేదు తినలేం చాలా భయంకరం తినలేం బహు చేదు కొట్టలేం ఉపతిగా చేదు అంటే ఏంటంటే శ్రమకి సాదృశ్యం బాగా అర్థం చేసుకోండి చేదు అనేది ఎప్పుడు శ్రమకి సాదృశ్యం ఎందుకంటే బహు కష్టం దాన్ని తినడం చేదుని రుచి చూడడం బహు కష్టం కదా అయితే చాలా మంది కాకరకాయని ఎట్లా తినాలా అని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు కదా కొందరు ఏమంటారు అంటే కాకరకాయ కూర వండాలంటే కొంచెం పెరుగుతూనే ఉండండి చేదు పోతు అంటారు మరి కొందరు ఏమంటారు చేదు చేదు ఉండకుండా మైల్డ్ ఉండాలి చేదంటే చింతపండు ఫుల్ చేదు పోతుంది అంటారు బెల్లమేస్తే పోదు బెల్లం వేస్తే తీయగుంటది కానీ చేదు ఉంటుంది అట్లనే చేదు పోవాలంటే ఈ రెండు సొల్యూషన్స్ చెప్తారు సరే ఇవన్నీ ఎక్కడ చెప్తారు నేనేం నేనేది మీకు చెప్తాను నేనేమన్నా షెఫాపాడా నేను ఒంటనే ఎట్లా ఉండాలని చెప్పే స్టోరీ కాదు ఇది అర్థం చేదు ఎందుకు చెప్పాలంటే ప్రభు నిర్గమకాండము పన్నెండో దాలో ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ అంటాడు పస్కా పండగ పస్కా పశువుకి సంబంధించిన బోధ మీరు ఐగుప్తు నుంచి బయలుదేరక పస్కా పశువుని వధించినాక పస్కా పశువుని భో చేదు కూరలతో బోధించమంటాడు చేదు కూరలతో బోధించమంటాడు భుజించమంటాడు అంటే మీరు తింటప్పుడు ఖచ్చితంగా ఆ చేదు కూర ఉండాలంటే అది ఏంది అది చేదు కూర ఎవరికైనా ఎవరైనా చెప్పగలరా అది ఏ ఆకు ఎక్కడ తెలియదు మనకి దానికి పేరు ఏం లేదు ఆ రోజుల్లో పేరు ఎక్కడ పెట్టే ఏ ఆకు అది ఇప్పుడు చెప్పండి మన కాలంలో ఏదైనా చేదు ఆకు ఉందా మెంతం కూడా పెద్దది కొంచెం పెద్ద మెంతం చేదు ఉంటుంది చిన్న మెంతం ఎక్కువ ఉంటది అచ్చా ఇంకేమి ఉందా కలబంద చేదుముండదే ఆ లోపలిది లోపలిది అది కలబంద ఆకుదియ్యంగానే పసుపుకుంటది అది చేదుంటది ఆ లేయర్ తీసినాక ఒక రకమైన పసుపు బాగా దాన్ని ముసాంబ్రం అంటారు అది చేదు ఉంటది అది లోపలిది చేదు ఉంటది అనుకుంటా నేనైతే ఇప్పుడు టేస్ట్ చేయలేదు అది చేదుంటది అవును పిల్లలకి ఇస్తారు అది మోషన్స్ కావడానికి ఇస్తారు అన్నట్టు అది ముసాంబరం అంటారు సరే ఎటో వెళ్ళిపోయినాము కొంచెం సేపు అంటే మీరు బాగా చదువుకున్ను కాబట్టి ఎటోటో వెళ్ళిపోతారు ఎటోటో పోయి మళ్ళీ తిరిగి వస్తారు అన్నట్టు ఇక్కడ ఏం మంది చెప్తుండే ఆ నక్షత్రానికి మాచి అని పేరు పెట్టింది ఇంగ్లీష్ లోనేమో వం గుడ్ అన్నాడు అంటే ఒక చెట్టు అది వం గుడ్ అనేది ఒక చెట్టు ఒక చెట్టు అది మాచిపత్రి అనేది ఒక చెట్టు పత్రి అంటే ఆకు కదా పత్రం పత్రం అంటే ఆకు మాచి అనేది ఒక ఆకు ఆ చెట్టు ఆకు బహు చేదుదిది అన్నట్టు కాబట్టి ఆ నక్షత్రము చేదుని సూచిస్తుంది అని అర్థం ఆ నక్షత్రము బహు చేదన నక్షత్రము అని చూపిస్తుంది అంటే చేదు ఉపమాన రీతిగా మీరు జేమ్స్ట్రాంగ్ నంబర్స్ చూస్తే ఒక్కసారి ఆగండి నేను ఇంగ్లీష్ వెళ్ళిపోతున్నాను ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదకొండులో ఉంది జేమ్స్ట్రాంగ్ నంబర్స్ జి ఎయిట్ నైన్టీ ఫోర్ అంటే గ్రీక్ పదం జి లో ఏముందంటే వర్మ్ వుడ్ యా టైప్ ఆ బిటర్నెస్ దిగరేటివ్లీ కలామి కలామి అంటే ఉపద్రవం అనర్థం కలామిటీ అంటే ఉపద్రవం కాబట్టి చేదు అనేది ఉపద్రవానికి సాదృశ్యం అని మనం అర్థం చేసుకోవాలి లేకపోతే ఎప్పటికీ అర్థం కాదు ఎన్ని సంవత్సరాలు మీరు ఈ వాక్యం చేసినా అర్థం కాదు మీకు కాబట్టి వర్మ్ వుడ్ జీ ఎయిట్ నైన్టీ ఫోర్ లో ఏముందంటే ఫిగరేటివ్లీ అంటే ఉపమన రీతిగా వర్మ్వుడ్ అంటే కలామిటీ మనకి ఇంకొక విషయం దేవుడు బయలుపరిచిండు ఒక విధానం చూపించిండి ఏంటంటే ఈ పదాలు పాత నిబంధన పుస్తకంలో కూడా ఉంటుంది ఈ పదం మాచిపాత అనేది పాత నిబంధన కూడా కనిపిస్తుంది మనకు చూపిస్తాను మారా అనే ప్రాంతంలో వారు నీళ్లు తాగాల్సి బహు చేదుగా ఉంటాయి కదా మారా అనేది కాబట్టి ఆ ఆ అనుభవాన్ని ఈ అనుభవాన్ని కంపేర్ చేయడానికి చూపిస్తారు దేవుడు మనకి ఎందుకంటే పాత కాలంలో ఒకప్పుడు వాళ్ళందరూ ఆ రుచి చూసారు చేదు మారా అనే ప్రాంతంలో వాళ్ళకు బహు దాహం వేస్తుంది ఈ అరణ్య మార్గాలు వస్తుంటే ఆ నీళ్లు వచ్చి తాగినప్పుడు వాళ్ళకి బహు చేదుగుంటాయి నీళ్ళు ఎందుకు చేదు ఉంటాయి చెప్పండి ఎవరన్నా నీళ్ళు సాధారణంగా ఉప్పగా ఉంటాయి లేక సప్పగా ఉంటాయి లేక తీయగా ఉంటాయి చేదు ఎప్పుడన్నా చూసండ్రా ఎందుకుంటే చేదు ఊహించుకోండి అందులో ఏదైనా ఆకు చెట్టు ఉంటేనే చేదు ఉంటుంది అండ్ ఏదైనా నాచు ఏదో చెట్టు ఉంటేనే ఆ నీళ్లు చేదవుతాయి కాబట్టి వాళ్ళు తాగినప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు చేదు అవుతుంది దాని తర్వాత మోస ఏం చేస్తాడు చెట్టు ఆకేస్తాడు వేస్తే అవి మధురంగా మారతాయి అంటే తీయగా మారతాయి అంటే చేదు నీళ్లు తీయగా మారుతాయి వీటన్నింటినీ ఒకటి సూచిస్తుంది ఏంటంటే కలామిటీ కలామిటి అంటే ఉపద్రవము చేదు అనేది ఉపద్రవానికి సాదృశ్యం లేక శ్రమలకి సాదృశ్యం కష్టాలకి సాదృశ్యం బానిసత్వానికి సాదృశ్యం బాధలకు వేదనలకు సాదృశ్యం చేదు అనేది చెప్పండి మీరు ఎవరికి ఎవరికి ఇష్టం చేదు ఎవరికన్నా ఇష్టమా చేదు నేను చెప్తున్నా ఎవరికి ఇష్టం అంటే చేదు ఎంత గొప్ప సేవకుల కూడా ఇష్టం ఉండదు అనుభవించక తప్పదు మనం అందరం శ్రమల గుండా పోక తప్పదు మనం శ్రమల నుంచే బయటకు వస్తాం చివరి ఎందుకంటే మన ప్రభువు సైతం శ్రమను అనుభవించి మరణం వరకు బహు కఠినమైన శ్రమ కదా ఆయన పొందినట్టు శ్రమ ఎవడన పొందిండ చరిత్రలో ఆయన పొందినటువంటి శ్రమ ఈ రోజు వరకు ఎవడన పొందిండ ఆయనకు ముందు పొందలేదు ఆయన తర్వాత ఎవడ పొందలేదు అంత భయంకరమైన శ్రమ అది నైన్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి ఆయన సెలివేస్తే ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ వరకు దాని మీద వేలాడి నేను ఒక ఒక డాక్టర్ రక్షణ పొందిండు ముస్లిం డాక్టర్ ఆయన పాకిస్తానీ డాక్టర్ ఆయన అంటే పాకిస్తాన్ పుట్టలేదు కానీ పాకిస్తానీ పేరెంట్స్ కి పుట్టిండు ఆయన మీకు వీలవుతే ఆయన సాక్ష్యం వినండి నబీల్ ఖురేషి అనే పేరు ఇంటర్నెట్ లో ఉంటది ఆయన పుస్తకాలు నేను చదివిన నో గాడ్ నో గాడ్ బట్ వన్ అల్లా ఆర్ జీజస్ అని ఒక బుక్ రాసిండు ఆయన మనకు దొరుకుతుంది ఇక్కడ ఓ ఆ బుక్ నేను చదివిన అయితే ఆయన ఒక డాక్టర్ అయ్యిండి ఎంబీబీఎస్ డాక్టరు ఆయన చెప్పిండు ఆ శిల మీద ఉన్న విధానం అది ఎంత భయంకరమైన శ్రమ ఉంటుంది అనేది జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రెండు రెండు ఎముకల మధ్యలో ఆ మేకు దిగగొట్టినప్పుడు ఏం జరుగుతుంది దాని తర్వాత కాళ్ళ రెండు ఎముకల మధ్యలో ఇంకొక మేకు దిగగొడితే ఆ శరీరంలో ఎటువంటి సమస్యలు ఏర్పడతాయి అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన పైగా భూమి ఆకర్షణ శక్తి భూమి కింద శక్తి ఉంటుంది కదా అది పైనుంచి దేనైనా లాగుతా ఉంటుంది కాబట్టి ఆయన శరణము అక్కడ వేలాడుతున్నప్పుడు ఆ లాగుతున్నప్పుడు ఆయన దాన్ని అంత సేపు ఎట్లా భరించి సెలవు మీద ఆ వేదనని అంతా ఎక్స్ప్లెయిన్ చేసిండు ఆయన నేను విన్నా ఆయన వాక్యం చెప్తుంటే విన్నా నేను ఆయన చనిపోయి ఒక టూ ఇయర్స్ క్రితము క్యాన్సర్తో చనిపోయిన నేను అక్కడ ఆయన పుస్తకం చదువుతున్నా పుస్తకం చదువుతున్నాను ఆ పుస్తకం ఇంకా నేను కంప్లీట్ కూడా చేయలేదు థర్డ్ డేకే చనిపోయిన అప్పటికి ఇంకా నేను కంప్లీట్ చేయలేదు పుస్తకం చదువుతాను ఎందుకంటే నాకు ప్రతిరోజు బస్లో వెళ్తుంటేనే నేను ఏమైనా చేయగలం పనులు ఇంకా ఉత్తప్పుడు నాకు అవకాశం ఉండదు ఏ పని చేయడానికి కూడా బస్సులో మార్నింగ్ ఒక వన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అన్ని చదివిస్తా ఉంటా పుస్తకాలు కానీ బైబుల్ కానీ వాక్యాలు కానీ ఏవైనా నాకు అదే టైం రిటర్న్లో వస్తేప్పుడు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ నేను ఇప్పుడే కాదు కాలేజ్ డేస్లో కూడా అంతా బస్సులలోనే చేస్తుంటాను నాకు అందుకే బస్లో పోవాలంటే చాలా ఇష్టం ఎందుకంటే మనం నిద్రపోవచ్చు చదువుకోవచ్చు బస్సులో ఈ మధ్య నేను కరెక్షన్స్ కూడా చేస్తున్నా రాస్తున్నా కూడా నేను ఎవరో నవ్వుతున్నాడు అక్కడ చూసి కంఫర్టబుల్ ఉంటది టైమ్ అంటే నువ్వు డ్రైవ్ చేయడం అవసరం లేదు కదా ఏ పనులు చేసుకోవచ్చు ఎన్ని పుస్తకాలు చదివేస్తూ ఉంటాను కొన్నిసార్లు మన వాక్యలు కూడా రికార్డింగ్ ఎడిటింగ్ బస్సునే చేసేస్తుంటాను వన్ అవర్ చాలా ఫిఫ్టీ వరకు చేసేచ్చు ఎడింగ్ చాలా మంది చూసి ఏది పిచ్చోడు ఏం చేస్తూ ఉంటాడు అనుకుంటారు బస్సులో నేను ఫస్ట్ డ్రైవర్ ఎన్నికల సీట్లో కూర్చుంటాను నేను ఎన్నికలకి అందరు నేను కనిపిస్తుంటాను నేను ఏం చేస్తున్నాను ఎప్పుడు ఏదో రాస్తా ఉంటాడు ఎప్పుడు ఏదో చదువుతుంటాడు ఏం వీడు పిచ్చోడు అనుకుంటాడు మనకు తెలుసు మనం ఎంత పిచ్చోలో మన నిజంగానే పిచ్చలం కదా కదా పిచ్చలమా కదా మనం ఈ లోకస్తులకి మనము వెర్రి వాళ్ళం కదా మనం వెర్రవళమే మనం కానీ ప్రభునందు గొప్ప భాగ్యం ఇది రక్షణ కదా శిలువను కూర్చున్న బోధ ఈ లోకస్తులకి వెరితనం కానీ మనకు గొప్ప భాగ్యం కాబట్టి మనము ఎవ్వడి ఏమనుకున్నా గానీ మనం మట్టుకు మన గురి యొక్కకు కంటిన్యూస్ గా మన లైఫ్ అంతా పరిగెత్తుతాం కాబట్టి మాచిపత్రి అంటే ఉపద్రవానికి సాదృశ్యం లేక శ్రమకి సాదృశ్యం వీడు జనములను కూడా పడగొడుతున్నాడు అని మనం యశాగ్రంథంలో చూసినాం ఇందాక కాబట్టి వీడి పని ఏందంటే వీడు ఎందుకు అక్కడ పడగొట్టబడి అంటే వాడేదో గర్వించి అక్కడికి వెళ్ళి మనం చెప్తా ఉంటాం వాక్యాలు కానీ వాడు ఎందుకు పడగొట్టబడి అంటే మనుషులను అని ఇందాక చూసిన వాక్యం కదా అంటే వాడికి ఒక పని అప్పగించడానికి వాడు అక్కడికి ఇది దేవుని జ్ఞానము ఆయనకి తెలుసు కాలాలు భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయి ముందుగానే ప్లాన్ ఆయనకంతా తెలుసు అనేసి ఆయన ఆయన ఇష్టమైనట్టు ఆయన చేస్తున్నాడు అవన్నిటిని కానిస్తున్నాడు మనం అనొచ్చి ఇవన్నీ జరుగుతుంటే నాకెందుకు నేను నేనెందుకు ఇవన్నీ ప్రయాసపడాలా ఆయన ఆటోమేటిక్గా ఆయనకు తెలుసు కదా నేనంటే నేను రక్షణ పొందుతున్నా నేను సర్పంలాగుంటున్నా నేను తేనెలాగా నేను గొప్పజనం లాగా నేను లక్షణాలువాదం లాగా ఉంటాను ఆయనకు ఆల్రెడీ తెలిస్తే నాకెందుకు మళ్ళీ పర్మిషన్ ఇస్తలేడు నాకెందుకు నన్ను ఎందుకు స్పెషల్ గా అట్లాంటి అవకాశం ఇవ్వకుండా విడిచిపెట్టేసిండు మీరు కదా ప్రశ్న ఎవడనేస్తాడు రేపు ప్రశ్న ఆయనకు తెలుసు ఎవడు రక్షణ పొందుతాడో ఎవరు రక్షణ బొందడో చూసిన మనం పోయినవరం వాక్యం ఇది మనుషులకి అసాధ్యమే కాని దేవునికి సమస్తం సాధ్యం అని ఉందా లేదా అంటే రక్షణ చాలా కొద్ది మందేనా అని శిష్యులు ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి రక్షణ చాలా కొద్దిమందే వాళ్ళు అట్లుంటే ఇంత ప్రయాసం ఎందుకు ఆయన శిల మీద మరణించడం ఎందుకు ఇంత కాలం నుంచి వాక్యలు పోవడం ఎందుకు నువ్వు నేను ఇంతసేపు ప్రయాస పడేవని చూసి అనేకలకు చెప్పడం ఎందుకు నువ్వు చెప్పండి ఇది అంతా వేస్టా ఆయన మనకి మనల్ని స్వేచ్ఛ మనకి స్వేచ్ఛను గ్రహించండి ఎందుకంటే మన మన నేను తల్లి గర్భం ఉండగానే పాపంలో గర్భం ధరించిన వాక్యం ఉంది కదా నేనేం తప్పు చేసినను నేను తప్పు చేయలేదు కదా నేను పాపం చేయలేదు కదా పాపంలో పుట్టిన వాడని కదా మళ్ళీ నేను పాపం చేసి కుట్టలేదు కదా అని రేపు ఓడనే తీర్పు తినమనా చెప్పండి వేస్తారు కదా ఖచ్చితంగా వేస్తారు ప్రశ్న నేను నేనేం తప్పు చేయకుండానే పాపంలో పుట్టిన వాడను మళ్ళీ నాకు ఎందుకు శిక్ష నిత్య నరకం నేను కావాలని పాపం చేస్తే నువ్వు నాకు శిక్ష ఇస్తే దానికి అర్థం ఉంది కానీ నేనేం పాపం చేయకు నేను పుట్టింది పాపంలో బట్ నా తట నేను పాపం చేసి చేయలేదు కదా మళ్ళీ నాకు ఎందుకు ఈ నరక శిక్ష అంటే ప్రశ్న ఇస్తారు కదా మనుషులు ఆయన అందుకే ఉచితంగానే ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి మనకు రక్షణ అనుగ్రహించి ఆ ప్రశ్న నువ్వు నువ్వు ఏం చేయకూడదనే పాపంలో పుట్టిన కాబట్టి నువ్వు ప్రయాసపడకుండానే నీకు రక్షణ అనుగ్రహించిండు అది నువ్వు జస్టిఫికేషన్ ఇవ్వడం కొరకు నీకు అది ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు తర్వాత నీకు స్వేచ్ఛనిచ్చిండు తీర్మనించుకోవడం కొరకు నీకు ఫ్రీడమ్ ఇచ్చిండు జబర్దస్తి లేదు కదా క్రైస్తవ జీవితంలో జబర్దస్తి లేదు ఇస్లాంలో జబర్దస్త్ ఉంది హిందూయిజంలో జబర్దస్తి ఉంది ప్రతి మతంలో జబర్దస్తి ఉంది మన దాంట్లో జబర్దస్తి లేదు మన దాంట్లో ఫ్రీడమ్ ఉంది స్వేచ్ఛ మనిషికి చాలా స్వేచ్ఛనిచ్చిండ్రు దేవుడు నువ్వు తీర్మానించుకో ఎటు దిక్కుపోతావు నువ్వు మంచి చెడు అని తెలివినిచ్చే చెట్టుని స్వీకరిస్తావా జీవ వృక్షాన్ని స్వీకరిస్తావా నువ్వు జీవ వృక్షాన్ని స్వీకరిస్తావా మంచి చెడు అని తెలివినిచ్చి వృక్షాన్ని స్వీకరిస్తావా నీకు స్వేచ్ఛనిచ్చిండ్రి దేవుడు కాని మనిషి ఏం చేసిండు మంచి చెడు అని తెలివిని అంటే వాడికి తెలివి కావాలా జీవంగా అది వాడు కావాల్సింది తెలివి కావాలా కాబట్టి తెలివి నరకానికి నడిపిస్తుంది అనేది మనం అక్కడ అర్థం చేసుకోవాలి ఈ లోకపు తెలివి నువ్వు ఎంత చూపించే నడిపిస్తుంది కానీ నువ్వు జీవంని స్వీకరించాలా అది ప్రభునందే జ్ఞా గు కదా బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు అయినంత గుప్తం నువ్వు ప్రభుని స్వీకరించప్పుడు నువ్వు జీవంలోకి వస్తావు అనేది ఆ విషయం చూపిస్తుంది కాబట్టి ఇది స్వేచ్ఛ జీవితం క్రైస్తవ జీవితం స్వేచ్ఛ జీవితం అని నీకు అనుగ్రహించండి స్వేచ్ఛని నువ్వు నువ్వు తెలియకుండానే పాపంలో పుట్టిన వాడు అందుకని నీ ప్రయాసం లేకుండా నీకు రక్షణ చేసాను చూడండి క్రైస్తవ బోధ ఒక్క దాంట్లోనే ఈ మార్గం ఉంది నువ్వు ప్రయాస నీకు రక్షణ అనుగ్రహించి దాన్ని ఏమంటారు తెలుసా బైబుల్లో కృప కృప అనే పదానికి అర్థం అది నువ్వు కష్టపడిన లేదు రక్షణ కొరకు నా పాపమ్మల క్షమించి నిన్ను బిడగా స్వీకరి నీ బిడగ నన్ను స్వీకరించి అంటే ఆయన నమ్మదగిన వాడు క్షమించి ఆయన బిడగా చేసుకుంటాడు దాని కృప అంటాం అంటే శిక్షని అన క్షమాపణ నీకు అనుగ్రహించేదాన్ని కృపా పదం ఇది కేవలము బైబుల్లోనే ఉంది విధానం ఈ ప్రపంచంలోని ప్రతి మతాలలో మనిషి ప్రయాసపడాలా పరలోకానికి పోవాలంటే నీ పాపాలకు క్షమించబడాలంటే నువ్వు ప్రయాసపడాలా కానీ క్రైస్తవ జీవితంలో మన ప్రభు ప్రయాసపడి మనకి క్షమాపణ ఇచ్చింది అందుకు ఇది స్పెషల్ అన్నట్టు అన్ని మతాలలో నువ్వు ఇది చేయాలా అది చేయాలా ఇది చేయాలి అది చేయాలా సమాచారానికి ఒకసారి అక్కడ పోవాలా ఆ దేశం పోవాలా అది నువ్వు రాయి పోయి దాన్ని పిల్లర్ పిల్లర్ కొట్ట రాయ్ అవకీసలా నువ్వు సావాలా సస్తే నువ్వు డైరెక్ట్ వెళ్ళిపోతావు ఇట్లా ఉంటుంది అంటే ప్రయాసంత ఉంటుంది నీ శరీరాన్ని గాయపరచుకోవాలా కొట్టుకోవాలా రక్తం గారలా మంట మీద నడవాలా లేదంటే ఎన్ని ఉన్నాయి సార్ దగ్గర దగ్గర ఏడు ఎనిమిది తీర్థయాత్రలు చేయాలా ఈ దేశంలో పుట్టినవాడు దొర్లుడా పొర్లు దండాలి అదే అదొకటి శ్రమ తర్వాత నీ జీవితాంతము ఏడు స్థలాలుంటాయి ఈ దేశంలో ఏడు స్థలాలను తీర్థయాత్రలు చేయకపోతే నీకు స్వర్గప్రాప్తి ఉండదు వృద్ధాప్యంలో వాడు ఎక్కడెక్కడ మానస సరోవరం హిమాలయ మౌంటైన్స్ కి ఎక్కగలవాడు అవన్నీ ముగించుకోవాల చాలా కష్టంతో కూడిన విధానాలవి ప్రతి మతము బహు కష్టతరమైన బోధని ప్రకటిస్తూ ఉంటది స్వర్గాని ప్రాప్తి కొరకు అందులో కూడా ఒకటి కూడా కరెక్ట్గా ఉండదు మన దేశపు నీకు మొగ శిశువు పుట్టకపోతే నీకు పర్లాగా స్వర్గ ప్రాప్తి లేదు వేదాలలో ఉంది మగ శిశువు పుట్టాల నీకు పుడితేనే నీకు స్వర్గప్రాప్తి ఏంటంటే ఆ శిశువు నీకు పాపము అనే నరకం నుంచి విముక్తి కల్పిస్తాడంట స్వర్గానికి మార్గం ఇస్తాడంట వాడు ఇస్తాడు వాడు కూడా పాపలు పుట్టిడే కదా అది బోధన్నట్టు అంటే ప్రతి మతంలో మనిషి ప్రయాసపడక తప్పదు ఏ మతం అయినా ఇస్లాం మతం కూడా ఇస్లాం మతం అయితే మరీ కష్టం ఎందుకంటే అక్కడ ఎవడు పరలోకం పోతాడంటే ప్రాఫెట్ మహమ్మదే అంటాడు నేను కూడా బోను నాకు కూడా సాధ్యం కాదు అంటాడు ప్రాఫెట్ మహమ్మదే అంటాడు ఈవెన్ నాకు కూడా సాధ్యం కాదు పరలోకం ఇట్స్ అప్ టు అల్లా టు గ్రాండ్ అల్లా ఎవడి ఎవడికి ఇవ్వాలనుకుంటుండో వాడికే స్వర్గ ప్రాప్తి అని బోధిస్తుందా బోధ కాబట్టి మళ్ళీ మనుషులు ఏం చేయాలా సెవెన్ పిల్లర్స్ ఆఫ్ ఇస్లాం అని అంటే మీరు ఇంటర్నెట్ లో చూస్తే తెలుస్తుంది సెవెన్ పిల్లర్స్ ఆఫ్ ఇస్లాం అంటే ఏడు ముఖ్యమైన పనులు మీరు చేయాలా ఆ మతంలో ఉంటే ఆ ఏడు ముఖ్యమైన పనులు చాలా కష్టతరం చాలా కష్టతరమైనవి నేను చెప్పేది ఏంటంటే చివరికి స్వర్గ ప్రాప్తి కొరకు మనుషులు కనుక్కున్న మార్గాలు బహు కష్టతరమైనవి కానీ ప్రభు చూపించే మార్గం బహు సునాయసమైంది మీకు ఆ మార్గాల గురించి తెలిస్తే వానికి నువ్వు స్వార్థ ప్రకటించచ్చు కదా అంతేనా ఉదాహరణకి కర్మ సిద్ధాంతం కర్మసిద్ధాంతం ఈ దేశం నమ్ముతుంది ప్రతి ఒక్కడి దేశంలో పుట్టిన నమ్ముతాడు ఏంటో సిద్ధాంతం గత జీవితంలో నువ్వు ఎట్లా జీవించినవో దాని ఈ ఈ జీవితంలో శ్రమను అనుభవిస్తున్నావు ఈ జీవితంలో నువ్వు ఎట్లా జీవిస్తావో మళ్ళా తిరిగి పుట్టే జీవితంలో శ్రమను అనుభవిస్తావు కాబట్టి ఆ జీవితంలో శ్రమను అనుభవించకూడాలంటే ఈ జీవితంలో జాగ్రత్తగా జీవించాలా అంతేగాని ఈ జీవితము తిరుగుతూనే ఉంటుంది కొన్ని వేల సంవత్సరాలు జీవి అప్పుడు నువ్వు ప్రశ్నిస్తావు మళ్ళీ ఎప్పుడు నాకు విముక్తి కలుగుతుంది ఈ జీవి ఈ ఈ సైకిల్ నుంచి ఈ కర్మ సిద్ధాంతం అదే కదా గత జీవితం నుంచి గత పుట్టుక లో పడ్డ తీరు జీవించిన విధానము ఈ జీవితంలో శ్రమ చూపిస్తుంది ఈ జీవితంలో జీవించే జీవిత విధానము వచ్చే జీవితంలో దాని శ్రమం చూపిస్తుంది ఇట్లా ఎన్ని సంవత్సరాల నుంచి జీవించాలా అంటే కొన్ని వేల జీవితాల తర్వాత అప్పుడు నీకు విముక్తి కలుగుతుంది అని వాళ్ళు బోధిస్తుంటారు వాళ్ళ యాచకులు నువ్వు వాడిని ప్రశ్నించిన అనుకో నేను ఇప్పుడు జీవిస్తున్న జీవితము ఎన్ని వేల జీవితము అంటే చెప్పలేడు ఎన్ని థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ నేను పుట్టి చనిపోయి పుట్టి చనిపోయి పుట్టి చనిపోయిన అంటే ఎవరు చెప్పలేడు కానీ వాళ్ళు మార్గాలు చూపించారు ఈ కర్మ విధానం నుంచి విముక్తి పొందాలంటే తీర్థయాత్రలు చేయాలా లేకుంటే నీకు మగ శిశువు పుట్టాలా పుట్టకపోతే ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు మొగ శిశువుకి ఎంత ప్రాధాన్యం చేస్తే దేశం అదే అందుకు వాడు పుట్టేదాని వరకు వాళ్ళు ప్రయాస పడతా ఉంటారు పుట్టలేదనుకో వాడికి ఆ బోధ అంటే అది ఎంత మోసకరమైన బోధ అనేది నేను మీకు చూపించడానికి చెప్తున్నాను మనుషులు అంతగా ప్రయాస పడకపోతే వాడికి స్వర్గ రాదు అనేది ఆ బోధలు అని కాబట్టి ఇవి మానవుల కల్పిత లేక భూతంల బోధలు మనిషిని శ్రమ అంటే వంఫ్ అంటే నిన్ను శ్రమల గుండ తీసుకోబోయే బోధ లేక నిన్ను శ్రమల గుండ తీసుకుపోయే వాడు వీడు అనేది ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది మనకి కాబట్టి ఎవరిని ఇది శ్రమల గుండా ద థర్డ్ పార్ట్ ఆఫ్ ద వాటర్స్ వాటర్ అంటే జీవం జలములు మనం కిరణాలు చేస్తాం కదా జలముల నేను వెళ్ళిన అవి నా మీదికి పారవు పొర్లి పారవు అంటే జలములు అన్నప్పుడు మనుషులు అనే అనే ఒక జ్ఞాపకం చేసింది ఆ వాక్యం కాబట్టి అదే ఇది కూడా ఒకటే కాబట్టి ఇక్కడ వాటర్స్ అనుంది యాక్చువల్ ఇంగ్లీష్ గ్రామర్ లో వాటర్ అంటాం వాటర్స్ అనం ఎంత ఇంగ్లీష్ గ్రామర్ వస్తుంది నాకు తెలియదు నేను కూడా అంత గొప్పని కాదు ఇంగ్లీష్ లో నేను నేర్చుకుంటున్నాను వాటర్ అనేది ప్లూరల్ యాక్చువల్ గా గీమి గ్లాస్ ఆఫ్ వాటర్ అంటారు ఇంగ్లీష్ లో గీమి గ్లాస్ ఆఫ్ వాటర్స్ అంటారు ఎవడనా ఇట్లా చూస్తాడు ఎవరైనా అరే వాటర్ బాటిల్ తీసుకురా బాయ్ అంటే వాటర్స్ బాటిల్ తీసుకురా అంటే ఎటు నవ్వుతారా వాటర్ అంటేనే ప్లూరల్ మళ్ళా వాటర్స్ అంటే నవ్వుతారు కానీ బైబులే చూపిస్తుంది పదం వాటర్స్ అని ఉంది ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలా బైబుల్లో వాటర్స్ అన్నారంటే అది రాసిందోడు ఇంగ్లీష్ వాళ్ళు లే కదా వాళ్ళకి తెలిదా G5204 5204 जेम स्ट्रांग नंबर ग्रीक भाषा जी फिफ्टी टू जीरो फोर्टी टू जीरो फोरिटर फिगर एवलीटर अनेड टू रईन एस्पेलीटर अंत रुपर ओल्ते बहु विस्तार पदार वीट की हू फार హెచ్ ఫార్టీ త్రీ ట్వంటీ ఫైవ్ హెచ్ చాలా ఉన్నాయి పదాలు ప్రతిదాన్ని మనం ఎత్తుతే గానీ ఆ మీనింగ్స్ మనకు అర్థం కావు సెవెంటీ నైన్ థర్టీ సెవెన్ లో కరెక్ట్ నియరెస్ట్ మీనింగ్ ఉంది తక్కిన వాటిల్లో డ్రింక్ అనుంది లేక వ్యవసాయానికి నీళ్లు అవసరం అనే ఇట్లాంటి అర్ధాలు ఉన్నాయి కానీ ఇక్కడ వచ్చేటప్పటికి హెచ్ ఎయిటీ లో ఏముందంటే ఆ బ్యాంక్వేట్ అని ఉంది అంటే విందు పెండ్లి విందు అంటావా విందుకి సాదృంగా ఉంది సరే బ్యాంక్వెట్ అంటే మనం చూస్తాం పెళ్లి విందు గురించి ప్రకటించినప్పుడు పెళ్లి విందుకు అనేకలు పిలబడి అని మనం చూస్తూ కాబట్టి అక్కడ నుంచి క్లూ దొరుకుతుంది మనకి వాటర్ అంటే ఒక బ్యాంక్వెట్ లేక ఒక విందుకు సంబంధించింది విందు అంటే ఇది మనుషులు విందులు ఉంటాయా కాబట్టి ఆ విందుకు పిలబడ్డవారు అన్నదాన్ని ఇది జ్ఞాపకం చేస్తుంది కాబట్టి వాటర్ అన్నగా థర్డ్ పార్ట్ ఆఫ్ ద వాటర్స్ అంటే మూడు రకాల వాటర్స్ ఉన్నాయి అనేది కూడా జ్ఞాపకం చేస్తుంది అది ఎన్ని రకాలు ఏమో తెలియదు కానీ ఉపా అందాజగా అయితే మనం ఏమనుకుంటున్నాం వాటర్స్ అంటే ఒక గుంపు కాదు వాటర్ అంటే ఒకటి అనొచ్చు వాటర్స్ అంటే స్పెషల్ గా గుంపుల గురించి మాట్లాడుతుంది అని అర్థం కాబట్టి థర్డ్ పార్ట్ ఆఫ్ ద వాటర్స్ అంటే మూడవ భాగము మొదటి రెండు భాగములు ఆల్రెడీ చేదు అవి తేళ్లు సర్పంలో చేదు అనుభవం చేదు జీవితం వాటి కానీ థర్డ్ పార్ట్ ఆఫ్ ద వాటర్ బికెమ్ వర్మ్ అంటే జి ఫిఫ్ ఉపద్రవం అని ఉంది కదా ఇప్పుడు చూడండి జి వన్ ఫైవ్ వన్ నైన్ లో ఏముంది అంటే అది కూడా వోంవోడ్కే వాటర్ బికెమ్ వంవుడ్ అంటే ఆ నక్షత్రం పేరు అంటే వాడి పేరు తగినట్లు ఉపద్రవం తీసుకొస్తాడు కానీ వాడు నీళ్ల మీద పడ్డాక నీళ్లు కూడా వోంవర్డ్ గా మారుతున్నాయి అంటే అవి కూడా సైతాను స్వభావంగా మారుతున్నాయి అని చెప్పడానికి ఏం చెప్తున్నాము అంటే ఏ ప్రైమరీ ప్రపోజిషన్ టూ ఆర్ ఇన్ టూ ఇండికేటింగ్ ద పాయింట్ రీచ్డ్ ఆర్ ఎంటర్డ్ అంటే పదాలు చాలా చూడండి ఎంతగా రాశాడు ఆఫ్ ప్లేస్ టైమ్ ఆర్ పర్పస్ రిజల్ట్ ఆల్సో ఇన్ అడ్వర్బియల్ ఫ్రేజెస్ అబ్బండెంట్లీ అగేన్స్ట్ అమాంగ్ యాజ్ అట్ బ్యాక్వర్డ్ బిఫోర్ బై కన్సర్నింగ్ ఫార్ మోర్ ఎక్సీడింగ్ ఫార్ Uh, to the intent that of the mind, never, plus perish, set at one again. Bit, I will explain the bit underneath meanings. Throughout, till, often used in composition, with the same general import, but only with verbs, expressed motion literally or figuratively. What does this mean? To the point, first to the end, to the point or into. How did you study this Nakhshadram? The, the third part, సంపూర్ణంగా చేదుగా మారుతుంది అని చూపిస్తుంది ఈ మీనింగ్ కాబట్టి వర్మ్ బుడ్ అంటే చేదు కలామిటి లేక ఉపద్రవము ఎప్పుడైతే అది మనుషుల మీద పడుతుందో ఆ మనుషులు కూడా చేదుగా మారిపోతున్నారు అది టూ ఆర్ ఇంటూ ద పాయింట్ రీచ్డ్ ఆర్ ఎంటర్డ్ ఒక టైం ఒక ప్లేస్ కి సంబంధించింది దాని తర్వాత కంటిన్యూల్ అంటే ఇంకా జరుగుతూనే ఉంది ఆయన చెప్తున్నాడు దాని తర్వాత ఫార్ మోర్ ఎక్సీడింగ్ అంటే ఇంతకు ముందు దానికంటే మరి మించి చేదు అనుభవాన్ని చూడబోతుంది ఫార్మోర్ ఎక్సీడింగ్ అంటే అర్థం అది మరి విశేషంగా అది చేదుగా మార్చబడబోతుంది వాళ్ళ అనుభవాలు ఆల్రెడీ క్రిస్టియన్ సఫల్ అవుతున్నారు ప్రపంచమంతట కానీ అది ఫార్ మోర్ ఎక్సీడింగ్ గా జరగబోతుంది అని ఈ మీనింగ్ జ్ఞాపకం చేస్తుంది మనకి త్రూఅవుట్ అంటే ప్రపంచమంతట టిల్ ది ఎండ్ అంటే యుగం సమాప్తి వరకు టిల్ ది ఎండ్ ఇన్ని పదాలు ఉన్నాయి ఒక జి వన్ ఫోర్ చివరిగా ఎక్స్ప్రెసింగ్ మోషన్ ఎక్స్ప్రెసింగ్ మోషన్ అంటే ఏంటంటే ఇది ఇంకా కంటిన్యూస్ గా నడుస్తూనే ఉంటది టిల్ ది ఎండ్ అంటిల్ అంటే అంటిల్ అంటే చెప్పండి ఎప్పటి వరకు అంటిల్ అంటే ఎంతవరకు అంటిల్ హెరిటన్స్ ఆయన వచ్చేంత వరకు అనేది అనుభవం ఆయన వచ్చేంత వరకు ఈ చేదు అనుభవంలో వాళ్ళు రుచి చూసి చేదుగా మారతారు అందుకే చూడండి నిర్గమ్మ ఎందుకు మనకు అది చూపిస్తుంది మీరు పస్కా పశువుని చేదు కూరలతో ఎందుకు బుధించాలంటే భుజించాలంటే మీరు ఐగుప్తులో చేదు అనుభవాన్ని మీరు ఎట్లా రుచి చూసినరో అది జ్ఞాపకం చేసుకుని లాగన మీరు పస్క పండగ చేసినప్పుడు అల్లా చేదు కూరతో తినమన్నాడు ఎందుకు అంటే మీ పితరులు ఐగుప్తులో పడ్డ శ్రమలని మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు అటువంటి శ్రమలు చూడకుండా ఉండాలా అని జ్ఞాపకం చేసుకుని లాగన ఈ చేదు కూరని తినమంటున్నాడు మీరు కూడా తినాల చేదు చేదు అనుభవం ఉందా లేదా మనకు కూడా మనం శ్రమల గుండా కదా నవ్వుతున్నాం బయటికి గానీ మనకు తెలుసు మన శ్రమలు ఎట్లున్నాయి మన శరీరంలో ఎట్లున్నాయి శ్రమలు మనకు తెలుసు మన కుటుంబాలు మన మన ఉద్యోగ స్థలాలు అన్ని శ్రమలే కదా మన సేవా జీవితము మన సంఘ పరిచర్ అన్ని శ్రమలతో కూడినాయి బయటికి మనం చూపించుకోము ఎందుకంటే ఇది గొప్ప భాగ్యం ఆయన పడినంత శ్రమలో ఒక ఆవగించేంత కూడా మనం పడతలేం కదా కానీ ఆయన శ్రమల గుండా మనం పోక తప్పదు అందరూ శ్రమ అనుభవించిన వాళ్ళే శిష్యులు ప్రతి ఒక్కరు శ్రమ అనుభవించిన వారే కాబట్టి ఇప్పుడు నేను మరికొంచెం ముందుకు ఈ యొక్క వాక్యాన్ని తీసుకెళ్తా ఇర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం కొంచెం స్పీడ్ ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ వాక్యాన్ని ముగిస్తా ఇర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదిహేను పదహారు వర్షాలలో ఈ యొక్క విషయాన్ని ఇర్మియా మనకు జ్ఞాపకం చేస్తుంటారు చూడండి సైన్యములకు అధిపతి యు ఇస్రాయల్ దేవుడు నగు ఇలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఈ ప్రజలకు చేదు కూరలు తినిపింతును విష జలము అంటే చేదు విషానికి కూడా సాదృష్టం ఎక్కువ చేదు తింటే విషం అన్నట్టు కాబట్టి అది మరణానికి దారితీస్తుందని చెప్తున్నారు తర్వాత చేదు కూరలను తినిపిను విష జలమును తాగింతును తమ పితరులైనను ఎరుగని జనములలోనికి వారిని చెదరగొట్టుదును వారిని నిర్మూలం చేయు వారి వెంబడి ఖడ్గమును పంపుదును కాబట్టి చేదు అనేది దేనికి సంబంధించిందంటే వారు అందరూ మరణించేంత వారు వారి వెంట కడ్గము పోతున్నాడు ఒక్కసారి చూడండి ఇది చాలా సంవత్సరాల క్రితం మనం ధ్యానించినాం ఇది ఏ హెచ్కల్ గ్రంథము ఐదవ అధ్యాయము ఏహెచ్కల గ్రంథము ఐదవ అధ్యాయము మనం దీని మీద ఒక పన్నెండు గంటలు రికార్డింగ్స్ చేసినాం ఈ ఏ గ్రంథం ఐదవ అధ్యాయం అందులో నువ్వు ఎక్కడో గుర్తి గుర్తించుకోవాలా ఇందులో నువ్వు ఉంటావు ఖచ్చితంగా కాదు ఆ మూడు గుంపులు కూడా ఉంటాయి చూడండి మొదటి వచనం మరి నరకుతుర నీవు మంగళికతి వంటి వాడిగల కత్తి ఒకటి తీసుకుని నీ తలను గడ్డమును శరం చేసుకుని త్రాసు తీసుకొని ఆ వెంట్రగలను భాగములు చేయము ఏ దేవుడు మాట్లాడుతున్నాడు నీ తల వెంట్రుగలు గడ్డము కత్తిరించుకో కత్తిరించుకొని వాటిని ఏం చేయమంటాడు త్రాసులో వేసి భాగములు చేయమంటున్నాడు అంటే ఆ వెంట్రగలన్నిటినీ భాగాలు చేయమంటున్నాడు కొలత వేస్తే అవి గుంపులుగా మారుతున్నాయి కాబట్టి దేవుని దేవుని పరిస్థితి ఏంటంటే నేను కొలిచినప్పుడు అయన కొలత తగ్గినట్టును లేకపోతే ఏ గుంపులు ఉండేటో ఆ గుంపులు ఉండిపోతారు మీరు ఆ పాట పాడతారు ఏ గుంపులు అంటేవో గుర్ తెరిగి తెలుసుకో నీ బాధ్యత గుర్తెరిగి తెలుసుకోవడం ఇక్కడ గుర్తున్నారా చూడండి రెండవ వర్షంలో పట్టణము ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు అంటే ఈ లోకం శ్రమలు సంపూర్త అయ్యే టైం అన్నట్టు నీవు పట్టణంలో వాటి ఇప్పుడు అర్థం చేసుకోండి పట్టణంలో వాటి మూడవ భాగంను కాల్చి అంటే వాటి ఆ వెంట అన్నిటి చేసినాక మూడో భాగంను కాల్చి ఇప్పుడు భాగం అర్థం తీసుకోవాలా మూడో భాగంను కాల్చి అంటే ఏ భాగం అది దాని తర్వాత ఉంది చూడండి రెండవ భాగమును తీసి అంటే మూడో భాగం అంటే మొదటిది అన్నట్టు దాని తర్వాత రెండవ భాగం అన్నట్టు ఇప్పుడు అర్థం అవుతుందా మీ ఆ మనం ధ్యానించాం అట్లా ఇప్పుడు అర్థం అవుతుందా ఎన్ని సంవత్సరాలు పట్టింది ఇది మొదటి గుంపు మూడో భాగమును కాల్చి అంటే మొదటి గుంపు కాల్చివ్వబడుతుంది దాని తర్వాత రెండవ భాగమును తీసి ఖడ్గము చేత హతత్ము చేయరీతిగా దాని చుట్టి విసరగొట్టి విసరగొట్టము అంటే మొదటి భాగము కాల్చివేయబడుతుంది రెండో భాగము కత్తి చేత హతం చేయబడుతుంది దాని తర్వాత మిగిలిన భాగము అంటే లాస్ట్ థర్డ్ లాస్ట్ థర్డ్ దాని తర్వాత మిగిలిన భాగంను గాలికి ఎగిరిపోనిమ్ము నేను ఖడ్గము దూసి వాటిని తరుముదును ఇంద చూసిన వాక్యం కూడా అదే నేను ఖడ్గమును వారి వెంట పంపిస్తాను అంటున్నాడు ఇక్కడ కూడా అంటున్నాడు ఆ చివరి మిగిలిన గుంపు మిగిలిన వెంటకలన్నీ గాలికి ఎగరగొట్టు నేను దాని వెనకాల కడ్గములు పంపిస్తాను ఆ మిగిలిన గుంపే గొప్ప మతపరమైన క్రైస్తవం సగం సత్యం సగం సత్యం ఎప్పుడు కింద కూర్చొని అని పాటలు పాడే గుంపు అన్నట్టు అది ఎట్టు గాలికి ఎగిరే గుంపు అన్నట్టు వీళ్ళందరూ గాలికి ఎగిరిపోతారు నేను కడ్గము దూసి వారిని తరుముదును ఈరోజు ఎవరు ఖడ్గము దూసారు ఎవరు వారిని తరుముతున్నారు అనేది అర్థం కావాలా తర్వాత అయితే మూడవ అసంలో అయితే వాటిలో కొన్నిటిని తీసుకొని నీ చెంగున కట్టుకును ఇది నాలుగవ గుంపు ఈ నాలుగో గుంపు నుంచి మనం ఎక్కడ ఎక్కువ చూడడం బైబుల్లో ఎక్కువ కనిపించదు అక్కడక్కడక్కడ లైట్ కనిపిస్తుంటుంది ఎందుకంటే అది రహస్యంగా దాచబడ్డ గుంపు ఇది ఆయన చెంగున ముడివేయబడ్డ గుంపు అందులో నువ్వు నేనున్నావు అనుకుంటే చాలు ఎందుకంటే మొదటి మూడు గుంపులు శ్రమల గుండా మొదటి గుంపు శాశ్వతంగా నారకంగా అగ్ని అంటే రెండో గుంపు మరణించబోతుంది మూడవ గుంపు గాలికి కొట్టుకొని పోతుంది పోయి దాని వెనకాల దేవుని కత్తిపోతుంది కడ్గం పోతుంది వాళ్ళందరూ హత సాక్షులు అవుతారు మొత్తం మూడో గుంపు అయితే వాటిలో కొన్నిటిని తీసుకొని నీ చెంగున ముడివేసుకున్నామంటే ప్రవక్త చెంగు కట్టుకుంటాడు అది బట్ట ఆ చెంగున వాటిని ముడిసుకుంటున్నాడు దాని తర్వాత నేను చాలా కాలం కింద వాక్యం చూపించిన ఆ ముడిని మళ్ళా విప్పి అందులోకి వెళ్ళి కొన్నిటిని తీసి అగ్ని లేస్తాడు కాబట్టి నీ మన గుంపులోకి కొంతమంది బహు కష్టతరమైన శ్రమలో పోబోతున్నాం అంటే మీకు మంచిగుంటద విన ఏం బ్రో నాకైతే మంచిగుంటది నేను అది గొప్ప భాగ్యంగా ఎంచుకుంటది కదా ఎందుకంటే మనము ఆయన చెంగున భద్రపరచబడ్డవరము అందులో నుంచి చిన్న గుంపుని మరీ స్పెషల్ సేవ కర్పించుకుంటు వాడుకుంటుండడు మనం అటాచ్మెంట్స్ పెట్టుకోవద్దు సరే బాధ్యతలు నిర్వర్తించాలా నువ్వు ఒక తల్లికి కుమారుణ్ణి బాధ్యత నిర్వర్తించాలా ఒక తండ్రికి కుమారుణ్ణి కుమార్తె నిర్వర్తించాలా నువ్వు ఒక భర్తవు నిర్వర్తించాలని బాధ్యతలు కానీ ప్రభు కంటే ఎక్కువ దేన్ని నువ్వు ప్రేమించను అది కాంప్రమైజ్ కావద్దు మరి విశేషంగా నీకు దేనితోని సెంటిమెంటల్ గా అటాచ్మెంట్ ఉందో అక్కడ నీకు చాలా పెయిన్ఫుల్ ఉంటుంది మాచిపత్తే అనుభవం అంటే ఎక్కువ నాకంటే మీరు ఎక్కువగా నన్ను ప్రేమించే ప్రేమించను నాకు మీరు పాత్రలు కారంట పదవాధ్యాయం మీద మత్స్య వార్త పదవద్యా నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించినను దేన్ని ఎక్కువగాను ప్రేమించిన నాకు మీరు పాత్రులు కాదు కాబట్టి ఆ ఎవరిని ఎక్కువ ప్రేమించినా నువ్వు ప్రభు కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అది విగ్రహం విగ్రహంతో సమానం అయిపోతుంది అని రోషం దేవుడు దేనికి కూడా ఆయన మహిమని ఇవ్వడు కాబట్టి మనం అది గ్రహించి మనం ఏం చేస్తున్నాం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఆ చెంగున ముడి గుంపులో ఆ వెంటకల నుంచి కొన్నిటిని తీసి అగ్నిలో వేస్తే ఆ అగ్ని పోయి దహించి వేస్తాది అది ఆత్మీయమైన సత్యం అంటే నీ సేవ బహుశా ఆ ఎండ్ టైమ్స్ లో శ్రమల కాలంలో అగ్ని అంటే శ్రమ గదా ఆ శ్రమల కాలంలో నువ్వు ఆ ఇస్సల్ పల్లె అందరినీ దహించి వేస్తావంట అంటే మతపరమైన గొప్ప జనాన్ని ప్రభుత్వం నడిపించాల్సి వస్తుంది అటువంటి అగ్నిలోనికి అంటే వాళ్ళని నువ్వు అందులో బయటికి తీసుకొని రావాలా అంటే నువ్వు కూడా అట్లా పోవాలా అగ్నిలో వాళ్ళు ఆలుతా ఉంటే నువ్వు చేయబెట్టి అలాగే గుంజుకొని రావాలంటే నువ్వు పోయి అలా చేయిబెట్టి గుంజుకొని రావాలా అప్పుడు నీ పరిస్థితి ఏంటి నువ్వు కూడా కాల్చబడుతు కాబట్టి నీకు కూడా చేతులుగా ఆలుతా ఉంటాయి దెబ్బలుగా ఉంటాయి అన్ని భరిస్తాం అవన్నిటిని భరించి పోవాలా అది స్పెషల్ సేవ అంతకుముందు ఎవడు చేయలేదు దాని తర్వాత ఎవడు చెయ్యడు అటువంటి సేవ ఒకవేళ ప్రభు నీకు అనుగ్రహిస్తూ నువ్వేం చేస్తావు వెనకం చేస్తావా ఎవడు వెనకం చేయవద్దు మరి విశేషంగా లక్ష మంది ఎప్పుడు చేయరు ఎందుకంటే వాళ్ళకి అంతా తెలుసు సత్యం సగం సత్యం సగం అబద్ధంలో ఉన్న వానికి అర్థం కావు కాబట్టి వాడు వెనకం చేస్తా అందుకే తల్లిదండ్రులు పిల్లల్ని అప్పగిస్తారు పిల్లలు తల్లిదండ్రులు అప్పగిస్తారు మరణానికి సగం సత్యం సగం అబద్ధం గుంపులు కానీ మనం అట్లు ఉండం మనం సాధ్యమైతే గొప్పజనం కొరకు మన ప్రాణాన్ని కూడా మనం కాంప్రమైజ్ చేస్తాం విడిచిపెడతాం అటువంటి సేవ కదా అటువంటి సేవలో మనం పోతే గొప్ప భాగ్యం ఎందుకంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వెళ్ళిపోతుంది నేను చాలా సార్లు చెప్తాను మీకు సెకండ్ అంటే సిక్స్టీ ఫ్రాక్షన్స్ అంటారు ఆ ఒక్క సిక్స్టీ సెకండ్స్ ట్రక్ వెళ్ళిపోతుంది ప్రాణం అర్థం అవుతుందా ఒకసారి మీరు ట్రక్ వడనుకోండి కథ కత్తి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అనే వెళ్ళిపోతుంది ప్రాణం ప్రభుత్వ దానికి సంబంధించిన విషయాన్ని మీకు ఎన్ని సార్లో దేవుడు అక్కడి నుంచి పంపించిన ఆత్మ మన శరీరంలోకి రావడానికి వెనకం చేస్తూ ఉంటాడు వచ్చినాక పోవడానికి వెనకం చేస్తూ ఉంటాడు అది పరిస్థితి అది ఎందుకు వచ్చినాక రాని ఏడుస్తాడు ఫస్ట్ డే పుట్టినప్పుడు నిన్ను భరించక తప్పదు డెబ్బై ఏండ్లు అని బలపడతా ఉంటది ఆత్మ కానీ అది నీళ్ళకి వచ్చినాక అన్నిటికీ అలవాటు ఇదే బాగుంది అనుకుంటది కానీ ప్రభు జ్ఞాపకం చేస్తుండే నువ్వు ఎక్కడికైనా వచ్చినావు అక్కడ పోవాలి కదా నీ ఉనికి ఎక్కడ ప్రసంగిలో మాట్లాడతాడు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పోవాలి ఆత్మ అది జ్ఞాపకం చేయడానికి వరకు మనకు చూపిస్తుండక్యం లేకపోయింటే మనం ఇదే కరెక్ట్ అనుకోని ఇక్కడే విడిపోతాం ఈ లోకంలో మనుషుల బలహీనత అది అవి నువ్వు చెప్పాలి వాళ్ళకి అప్పుడేం పోతు అంటే అందుకే దౌర్భాగ్యమైనది శరణం అంటాడు పౌల్ దీని నుంచి నేను త్వరగా విడిపోవాలి ఎందుకంటే అక్కడికి వెళ్ళిపోవాలి నేను అక్కడికి వెళ్ళి వచ్చిన అది నిత్యం అది సత్యం ఇది కాదు అన్న సత్యం చేసుకున్నాడు కాబట్టి అంత ధైర్యంగా గట్టిగా చెప్పగలిగిన మనం ప్రిపరేషన్ కూడా మనం అటెండ్ చేయాలి గొప్ప జనం అందరూ మరణించబోతుంటే ప్రిపేర్ చేయాలా లేదా మరణం నీకెంత ఉండాలా తీపు మరణం మీద ఒకరికి మరణం గురించి నువ్వు చెప్పబోతున్నావు అంటే నువ్వెట్లాడాలా ఉంటదా బ్రదర్ దేని మీద ఉండేది అటాచ్మెంట్స్ బిల్డింగ్స్ మీద హాస్టల్ మీద నీ వెహికల్స్ మీద నీ మొబైల్ ఫోన్స్ మీద దేని మీద ఉండేది అవన్నీ పెంట అవన్నీ పెంట అర్థమవుతుందా ఎందులో తృప్తి ఉండదు కొత్త మొబైల్ ఫోన్ కొంటే రెండు రోజులే తృప్తి మళ్ళా మూడో రోజు నుంచి అది పాతదే అర్థమవుతుందా ఏ వస్తువైనా పాతదే దాని మీద ఏ మోజ్ ఉండదు టూ త్రీ డేస్ తర్వాత దాన్ని కొత్త కాలానికి నువ్వు దుమ్ము దుల్పాల్సి వస్తుంది అంటే ఎప్పుడు మర్చిపోయావో గురించి దుమ్ము పడుతుంది అది కంప్యూటర్ గాని టెలివిజన్ కానీ రేడియో కానీ నువ్వు స్టార్టింగ్ లో ఇంట్రెస్ట్ చూపిస్తావు దాని తర్వాత దుమ్ము పడుతుంది ఒక రోజు లేచి దుమ్ము దూరుస్తున్నావు అంటే నువ్వు దాని అంటే అది విలువ కాదనట్టే కదా ఏవైనా అంతే ఈ లోకంలో ఇల్లు కూడా అంతే నాకు చిన్నప్పుడు కోరిక ఈ మంచి మిద్దే ఉంటే ఇంటి మీదకి ఎక్కి పతంగ కదా అని కోరిక ఉండే ఇప్పుడు మిద్దే ఉంది పతంగ ఎగిరేస్తున్నానా అర్థమవుతుందా అవన్నీ షార్ట్ టర్మ్ టెంపరీ అన్నట్టు ఇవన్నీ టెంపరీ అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలా మా ఫాదర్ చనిపోయినప్పుడు ఆయన సూట్ కేసు ఓపెన్ చేస్తే ఆయనకి ఇన్ని సర్టిఫికెట్లు ఇన్ని సర్టిఫికెట్లు నాకు కూడా ఇన్ని సర్టిఫికెట్లున్నాయి మస్తున్నాయి సర్టిఫికెట్లు నాకు అర్థమవుతుందా అప్పుడు గ్యాప్ లక్ వచ్చింది నాకు అన్ని సర్టిఫికెట్లు వదిలేసి వెళ్ళిపోయి నేను కూడా అంతే కదా నాకు కూడా అటెండెన్స్ సూట్ కేసే ఉంది ఇన్ని సర్టిఫికెట్లు ఏం చేసుకుంటా కొన్ని వందలు ఉన్నాయి సర్టిఫికెట్లు నాకు ఏం చేసుకుంటావా ఒక్కసారి అగ్రి వెలిగిస్తే అయిపోయే దేనికి విలువలేవాడి నాకు అర్థమవుతుందా దానికి ఎక్కువ విలువనిచ్చి దానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తా ఉంటాం మనము అసలే దానికి మర్చిపోతున్నాం కాబట్టి ఈ రోజు మనం ఈ విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలా చేదు అనుభవంలోనికి వీళ్ళందరూ మూడో భాగం వాళ్ళని సిద్ధపరచాల అందరిని సిద్ధపరచాలా అటువంటి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తాం కళ్ళు మూసుకొని పరశుధర వేవా మీకు వందాలనైనా ప్రవ్వ ఆ యొక్క మూడో భాగము చేదు అనుభవంలోనికి పోబోతుంది ఆ అనుభవం చూడబోతుంది నైనా ఓ ప్రవ్వా కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం గొప్ప జనం పట్ల మీ కనికరం చూపించండి ఏసయ్య లక్ష నలభై నాలుగు వేల మందిని ఆశ్రయించమని ఆర్దిస్తాం ప్రభావ ఈ యొక్క సాయంత్రం సమయంలో అది మేము కాంప్రమైజ్ కాకుండా తండ్రి వాళ్ళని సిద్ధపరచాలా మేము కూడా సిద్ధపడాలా ప్రభావా మా ప్రాణం మీద మాకు తీపి ఉండద్దు ప్రవ్వా క్షణంలో మీ సన్నిధి చేరుతాం ప్రభా ఫ్రాక్షన్ ఆఫ్ ద సెకండ్స్ మీ సన్నిధి చేరుతాం ప్రవ్వా కాట అవి మేము ఓ ప్రవ్వా ఈ యొక్క శరణం మేము దౌర్భాగ్యమైంది ప్రవ్వా ఈ లోకం సమస్తం పెంట మేము ఎంచుకోవాలా ప్రవ్వా అటువంటి జ్ఞానం మాకు అనుగ్రహించండి జనం అందరూ మాచిపత్రి అనుభవంలోనికి పోబోతున్నారు మాచి పత్రిక మార్చబడబోతున్నారు జీవితం అంతా చేదుతో వాళ్ళు అనుభవించబోతున్నారు ప్రభా వాళ్ళు వాళ్ళు సంపాదించుకునే అన్ని కండ్ల ముందు మాయమైపోతున్నాయి ప్రభా దొంగిలిపోబడుతున్నాయి ప్రభావ దోచుకొనబడుతున్నాయి ప్రభా అన్ని పోగొట్టుకుని దుఃఖంతో చేదు అనుభవంతో చివరికి ప్రాణం పోగొట్టుకుంటున్నారు ప్రభావ ఆ విషయాలు మీరు మాకు చూపిస్తున్నారు ఐదో బురలో ఆరో బురలో వారికి మేము ఏ రీతిగా ఆదరణ చూపించాలనో మీరు మాకు జ్ఞానం అనుగ్రహించండి మీ ఆదరణకర్త తప్ప మీరు తప్ప అవి ఎవ్వరు మాకు అనుగ్రహించలేరు కాబట్టి ప్రవ్వా వారికి మీ యొక్క పరిశుధాత్మ అనుగ్రహించండి గొప్ప జనం సత్యాలను గ్రహించలాగా వారి నేత్రమైన విపమను ప్రార్థిస్తుంది ఈ యుగ దేవత వారికి గుడ్డితనం కల్పించింది ప్రవ్వ కానీ మీరు ఆ గుడ్డితనం నుంచి వాళ్ళకి చూపును దయచేసే వాళ్ళనైనా మేము ప్రార్థన చేసిన వాళ్ళకి ఆ చూపు అనుగ్రహించండి ఇవన్నీ మేము వాళ్ళకి చూపించాలా ప్రయాసంతో వాటిని చూపించాలా ప్రభు మీరు ఎటువంటి సేవ మాకు అనుగ్రహించు మేము అర్థం చేసుకోనికి ప్రయాసపడుతున్నాం మీ రోజు ప్రతి మేము సిద్ధపడిలాగా సేపడమని ప్రార్థిస్తున్నాం నడిపించండి మీరే మహిమనుందండి మీరు రాక వరకు మమ్మల్ని అందరూ రానయున్న ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమె